అందరికీ వందనాలు యేసు క్రీస్తునామంలో దేవిని పరిశుద్ధ నామానికి స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను సాయంకాల సమయంలో దేవుడి ఇచ్చిన ధన్యతను బట్టి మరి అందరికీ హృదయపూర్వక వందనాలు దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాను మరి ఈ యొక్క స్కై ప్రోగ్రామ్ ప్రార్థన ద్వారా స్టార్ట్ చేసుకుందాం స్తోత్రం స్తోత్రం స్తోత్రం ప్రభావ మహాపరిశుద్ధుడ మహోన్నతుడ సర్వాధికారి సర్వశక్తి దేవా అతి దేవారా జాతి రాజా నీ కేస్తుల స్తోత్రాలను అయినా బంగారు పాదాలకు అందనాను ప్రభా అయానీ కేస్తుతి స్తోత్రాలను నీ ఆకాశం సింహాసనం భూమి నీ నీ పాదు దగ్గర మేము కూడి ఉన్నాం ప్రభా ఆన్లైన్ ప్రార్థనలు తండ్రి అమ్మ జలం నిర్దేహాన్ని నాయన నీ సన్నిధి మాకు తోడుగా ఉంచండి ప్రభా ఎసీ కేస్తుతల స్తోత్రాలను నాయన మాతో మాట్లాడండి ఎస్యా నీకే వందనా నాయన వాక్యం ద్వారా మీరు మాట్లాడండి పరిశుద్ధుల పాటల ద్వారా మీరు మహిమ పొందండి నాయన ఏ స్థు ప్రభావ నీకే స్తోత్రుల స్తోత్రాలు నాయన పరిశుద్ధ ఆత్మదేవ నీకే స్తోత్ర స్తోత్రాలు నాయన నీ పైన కుమరించండి వేస వాక్యం ద్వారా మాతో మాట్లాడండి ప్రభావ నీకు ఆయస్కరం అనేవి నీకు ఆ ఇష్టం అని మాంచి తీసివేయండి ప్రభావ యేసు ప్రభానికే వందనాలు అయినా నీకు దగ్గరగా జీవించేయండి పరిశుద్ధి ఆత్మ దేవానికి వందనాలు ప్రసన్నతను మేము చూడాలని ఆయన పరిశుద్ధుడానికి వందనాలయ్యా నీ ఆత్మ అందరి పైన కొమ్మరించండి యసు ప్రభా ఆత్మీయ లోతుకు నడిపించండి పరిశుద్ధుడానికిల స్తోత్రాలను నీకే వందనాలు వేసు ప్రభా ఆరాధనలో మీరు దిగండి మా ప్రతి ఒక్కరితో కూడా మాట్లాడి ప్రభా మీరే మహిమ పొందమని ఆరాధన అంతట్లో మీరు తోడుండమని ఏసైగా పరిశుద్ధి రాము ప్రార్థిస్తున్నాను తండ్రి నుంచి ఆయనను స్థుతించు నా దేవుని ఎందు నిరీక్షణయుంచి ఆయనను స్థుతించున్న ప్రాణమా ఏ ఆ పాయము రాకుండా నిన్ను దివారాత్రులు కాపాడువాడు ఏ ఆ పాయ కుండ నిన్ను దివారాత్రులు కాపాడువాడు ప్రతిక్షణం నీ పక్షముండు రక్షకుడు ప్రతిక్షణం నీ అక్షముండు రక్షకుడు దేవుని ఎందు నిరీక్షణయుంచి ఆయనను స్తించు నాణమా దేవుని ఎందు నిరీక్షణ యుంచి ఆయనను స్తించు నాణమా చీకటిని వెలుగు వెలుగుగా చేసి ఆయానాన్ని ముందు పోవువాడు చీకటిని వెలుగుగా చేసి ఆయానాన్ని ముందు పోవువాడు సత్యమగు జీవ మగు మార్గమే సే సత్య దేవుని అందు నిరీక్షణ ఆయనను స్తించు నాణమా దేవునియందు నిరీక్షణ యుంచి ఆయనను స్తించు నా నీకు సహాయం చేయువాడు సదాదు కొను నీకు సహాయం చేయువాడు సదాదు కొను వాడు ఆయనే ఆయనలో ఆదరము ఆదరణ ఆయనలో దేవుని ఎందు నిరీక్షణయుంచి ఆయనను స్థుతించు నా ప్రాణమా దేవుని అందు నిరీక్షణ యుంచి ఆయనను స్థుతించు నా ప్రాణమా తల్లి తన బిడ్డను మరచినను మరువాడు నీ దేవుడు నిన్ను తల్లి తన బీడ్డను మరచినను మరువాడు నీ దేవుడు నిన్ను తల్లి కన్నా తండ్రి కన్నా ఉత్తముడు తల్లి కన్నా తండ్రి కన్నా ఉత్తముడు దేవుని ఎందు నిరీక్షణ యుంచి ఆయనను స్తుతించున నాణమా దేవుని ఎందు నిరీక్షణ ఆయనను స్తించు నా ప్రాణమా ధముగా రూపించిన ఏవిధ ఆయుధమును వారి నీకు విరోధముగా రూపించిన ఏవిధ శత్రువులు మిత్రులుగా మారేదరు శత్రువులు మిత్రులుగా మారేదరు దేవుని అందు నిరీక్షణ యుంచి ఆయనను స్థుతించు నా ప్రాణమా దేవుని అందు ఆయనను స్తించు ప్రాణమా పర్వతములు తొలగిపోయినను తన కృపా నిన్ను ఎన్నడు వీడదు పర్వతములు తొలగి పోయినను తన కృపా నిన్ను ఎన్నడు వీడదు కనికారా సంపన్నుడు నా దేవుడు కనికారా సంపన్నుడు నా దేవుడు దేవుని ఎందు నిరీక్షణయుంచి ఆయనను స్థుతించు నా ప్రాణమా దేవుని ఎందు నిరీక్షణయుంచి యనను స్తించు నాణమా స్థుతి మహిమలు నీకే ప్రభు నిత్యము నిన్నే కొనియాడేద స్థుతి మహిమలు నీకే ప్రభు నిత్యము నిన్నే కొనియాడేద హల్లెలు Hallelujah Hallelujah Hallelujah Hallelujah Hallelujah Devuni andu nirikshana yunchi ఆయనను స్తుతించు న ప్రాణమా దేవుని అందు నిరీక్షణయుంచి ఆయనను స్థుతించు నాణమా తల్లి తన బిడ్డను మరచినను మరువడు నీ దేవుడు నిన్ను తల్లి బిడను బీడను మరచినను మరువడు నీ దేవుడు నిన్ను తల్లి కన్నా తండ్రి కన్నా ఉత్తముడు తల్లి కన్నా తండ్రి కన్నా ఉత్తముడు దేవుని ఎందు నిరీక్షణ యుంచి ఆయనను స్థుతించు నా ప్రాణమా దేవుని ఎందు నిరీక్షణ యుంచి ఆయనను స్తించు నా ప్రాణమా ఏ అపాయము రాకుండా నిన్ను దివారాత్రులు కాపాడువాడు ఏ అపాయము రాకుండా నిన్ను దివారాత్రులు కాపాడువాడు ప్రతిక్షణం నీ పక్షముండు రక్షకుడు ప్రతిక్షణం నీ పక్షముండు రక్షకుడు ప్రభు యొక్క నామం ను బట్టి మీకందరికి వందనాలు ఇచ్చిన అవకాశం కొరకే మీకందరికీ ధన్యవాదాలు చెప్పుకుంటూ ఈ రోజు మనం బాక్య ధ్యానం చేసుకుందాము ప్రతిరోజు ప్రతి గుడ్ ఫ్రైడే మనం వింటున్న మాటలే అందులో దేవుడు మనతో ఈ రోజు ఏ విధంగా మాట్లాడుతున్నాడు ధ్యానం చేసుకుందాం లూకా సువార్త ఇరవై అధ్యాయము లూకా సువార్త ఇరవై అధ్యాయము నలభై వచ్చినం ఫార్టీ ఫార్టీ వన్ ఫార్టీ టూ ఫార్టీ ఫార్టీ అయితే రెండవ వాడు వానిని గద్దించి నీవు అదే శిక్షావిధిలో ఉన్నావు కనుక దేవునికి భయపడవా మనకైతే ఇది న్యాయమే మనము చేసిన దానికి తగిన ఫలము పొందుచున్నాము కానీ ఈయన ఏ చేయలేదని చెప్పి ఆయనను చూచి ఒక పరివర్తన చెందిన దొంగలో నుంచి మనకు కొన్ని సత్యాలను దేవుడి రోజు మనతో మాట్లాడుతున్నాడు ఒక పరివర్తన చెందిన దొంగ ద్వారా మనతో మాట్లాడుతున్నాడు ఒక చిన్న ప్రార్థన చేసుకున్నాం పరశుద్ధ్యుడ మహాగణుడ కృపామయ్య సర్వసత్యమునికి మమ్మల్ని నడిపిస్తున్న దేవుడు నీకు వందనాలు చేస్తున్నాం నీ యొక్క ద్వారా మాకు తగిన జ్ఞానమును ప్రభాన బోధించుటకు కావలసినటువంటి ప్రభాన తండ్రిని ఆత్మను ప్రభ మాకు దయచేయమని విన్న వాక్యమును ఫలింప చేయమని ప్రతి ఒక్కరిలో ప్రభ నా తండ్రి నాట్ మణి ప్రభ ఎసు మీ యొక్క శక్తిగల నామంలో అడిగి ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి తోలు కాసువార్తలో నుంచి ఈ రెండవ దొంగ మాట్లాడిన మాటలను బట్టి ఆయన ఏం అడుగుతున్నాడు ఇక్కడ ఏసు నీవు నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నీవు నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకము చేసుకో నన్ను జ్ఞాపకము చేసుకోను మనను వానితో నేడు నీవు నాతో కూడా వరదేశలో ఉందని నిశ్చయముగా నీతో చెప్పుచున్నాను నిశ్చయముగా నీతో డెఫినెట్ అనమాట కంపల్సరీ కాదు డెఫినెట్ డెఫినెట్లీ యూ ఆర్ గోయింగ్ టు బీ విత్ మీడింగ్ డెఫినెట్లీ ఆర్ గోయింగ్ దేవుడి మాటలు మాట్లాడేటప్పుడు మనం కొన్ని ధ్యానం చేస్తుంటే ఆశ్చర్యం అనిపిస్తుంది ఎందుకంటే ఇద్దరు దొంగల మధ్యన సిల్వ వేస్తారు అని సెవెన్ ఇయర్స్ బ్యాక్ మనకు ఏషియా గ్రంథంలో ఆ యొక్క ప్రవచన కనిపిస్తుంది ఏషియా గ్రంథంలో ఆ ప్రవచన ఏంటంటే ఆ మీరు ఒకసారి ఏషియా గ్రంథం యాభై మూడవ అధ్యాయం చూస్తుంటే అక్కడ కనిపించే మాట ఏషియా గ్రంథము ఏషియా గ్రంథము యాభై అధ్యాయము పన్నెండవ వచనంలో ఉంటుంది ఈ మాట అనే ఒక నిమిషం ఏషియా యాభై మూడు పన్నెండులో కావున గొప్ప వారితో నేను అతనికి పాలు పంచి పెట్టద్దును ఘనులతో కలిపి కలిసి అతడు కొల్లసోమును సొమ్మును విభాగించుకొను ఏలియనగా మరణము నొందునట్లు అతడు తన ప్రాణమును ధారపోసేను అతిక్రమముల చేయివారిలో ఎంచబడిన వాడాయను అనేకుల పాపములు భరించును అతిక్రమము చేయివారిలో ఎంచబడెను అతిక్రమం చేయవారి ఇద్దరు పక్కన రెండు దొంగలు కదా ఈ రెండు దొంగల మధ్యలో ఈయనను కూడా ఒక పాపిగా దైవదూషణ చేసిన వాడిగా ఒక నిందితుడిగా పెట్టి వాళ్ళతో పాటు ఈయన సమానము అని చెప్పటానికి అక్కడ ప్రభుత్వం ప్రయత్నించింది అతిక్రమము చే మధ్యలో ఆయనని పెట్టడం ద్వారా అక్కడ ఏమని బ్రాండ్ చేస్తున్నారు అక్కడ అంటే యేసు ప్రభువు కూడా నిందితుడే నిందితుడే అనే నిందలు లేని నిష్కల్మషుడు అని మనం చెప్పుకుంటున్నాం ఏడు వందల సంవత్సరాల పూర్వము ధర్మశాస్త్రంలో చెప్పబడిన ప్రవచనం ఇది ఎందుకు మరి యూదులు ఈ మాటను గ్రహించలేకపోయినారు అంటే మనకు తెలిసినదే కదా ధర్మశాస్త్రం అప్పట్లో ఎంతమంది బోధించిందంటే శాస్త్రులు పరిశైలు మాత్రమే శాస్త్రులు పరిశైలు కూడా కన్నులకు కనబడని ప్రవచనం వాళ్ళు కూడా దీన్ని విశ్లేషించలేకపోయినారు ఈయన దైవ ఊహించలేకపోయినారు కారణం ఏంటంట కారణం ఏంటంట దేవుడు తన కార్యాలను జరిగించేటప్పుడు కొన్ని సందర్భాల్లో కొన్ని సమయాల్లో కొంతమందికి మనోనేత్రంలు వెలిగించాడు ఎందుకంటే ఆయన ఈ భూమిపైకి ఏ ఉద్దేశంతో పంపబడినాడో అది జరగాలి అది జరగాలి అంటే ఆటంకంలో కలగాలి ఆటంకములు కలిగితేనే జనాలకు ఆయన చేసిన గొప్ప కార్యాలు కానీ స్వస్థతలు కానీ ఆశ్చర్యక్రియలు కానీ కండార చూసి కూడా హృదయ కాకిన్యమును ఉంచుకుంటారంట ఎందుకంటే మనకి యాభై మూడవ అధ్యాయంని మీరు ఆ చాలా తీరిగగా మీరు చదవాల్సింది ఎంత ఎందుకంటే ఇది అంతా గొప్ప అధ్యాయం అనమాట ఫిఫ్టీ చాప్టర్ ఫిఫ్టీ బైబిల్లోనే అత్యంత ఆశ్చర్యం కొలిపే అమోఘమైన అధ్యాయంలో ఇది ఒకటి ఏసు ఈ లోకానికి రావటానికి ఏడు సంవత్సరాల ముందే ఆయన పాపుల కోసం పడవలసిన బాధలు మరణము ఇక్కడ మనకు ఈ అధ్యాయం కనిపిస్తాయి ఇది దైవ చిత్తం తండ్రి అయిన దేవుడు తన కుమారుడిని ఈ విధంగా బాధ పెట్టడానికి ఇష్టపడినాడంట కాబట్టే ఈ కార్యక్రమాన్ని దేవుడు మానవ రీతిగా మానవ రూపంలో దైవ మానవుడిగా వచ్చినా కూడా ఆ సంకల్పం పూర్తిగా నెరవేర్చడానికి తనను తాను సిద్ధపరచుకొని వచ్చినాడు ఈ భూమి మీదకి తాను సిద్ధపరచుకొని వచ్చినాడు ఎందుకంట ఆయన ఒకప్పుడు చాలా బీద స్థితిలోని ఒక చిన్న కుటుంబంలో జన్మించిన వాడు కానీ ఆయనని రాజుగా ఒప్పుకోలేకపోతున్నారు అక్కడ ఉన్నటువంటి ఇస్రాయేలీలు ఒక రాజు ఎలా ఉండాలి అంటే రాజ భోగంతో ఆ మంది మార్బలము తోటి ఆ దర్పము రాజ దర్పం అంటున్న రాయల్ స్టాచ్యూర్ అంటాం ఇలాంటి వాటితో వస్తేనే ఆయన రాజు అని ఒప్పుకుంటారు యూదుల్ రాజు అని కాబట్టి ఈయన మరియమ్మ కుమారుడు కదా యోసేపు పెంచిన వాడే కదా అని చెప్పి చిన్న చూపు అనమాట ఎందుకంటే ఆయన విలువ తెలియలేదు కారణం ఏంటంట ఆ బైబిల్లోని ప్రవచనాలని వీరు ఎరుగక ఉండుటయే సెవెన్ హండ్రెడ్ ఇయర్స్ బ్యాక్ సెవెన్ హండ్రెడ్ ఇయర్స్ బ్యాక్ వచ్చినటువంటి గ్రంథము ధర్మశాస్త్ర ప్రవచనం ధర్మశాస్త్ర ప్రవచనము ఇంత గొప్ప ప్రవచనాన్ని ఎందుకు గుర్తించలేకపోయినారు వీళ్ళు అంటే మనకు తెలిసిందే ఎందుకంట అప్పట్లో ధర్మశాస్త్రాన్ని చాలా ఎక్కువ మంది బోధించిన వారు అందుకే జనాలు ఎవర ఏది చెప్తే అది మాత్రమే విని మనసులో ఉంచుకున్నట్టు వాళ్ళు అనమాట అందుకే మనకు ఈ క్రీస్తు శకం క్రీస్తు పూర్వము రెండవ శతాబ్దంలోనే పాత నిబంధన లేఖనాలని గ్రీకు భాషలోనికి అప్పట్లో ట్రాన్స్లేట్ చేశారు కాబట్టి గ్రీకు ఎవరు మాట్లాడగలరో చదవగలరో వాళ్లకు మాత్రమే అర్థమైంది పాత నిబంధన క్రీస్తుకు పూర్వము తర్వాత దాన్ని రోమన్ భాషలోనికి ట్రాన్స్లేట్ చేశారు అంటే రోమియన్లు గ్రీక్ మా భాషలు మాట్లాడేవారు మాత్రమే అర్థం చేసుకోగలిగినటువంటి ఇంటర్ప్రిటేషన్ అంటాం తర్జుమా జరిగింది ట్రాన్స్లేషన్ దీన్ని ఒక డెబ్బై రెండు మంది పండితులు దగ్గర దగ్గర రెండున్నర నెలలు కూర్చొని ఏతి తర్వాత పదాలని సమకూర్చి దాన్ని ఎడిటింగ్ చేసి అంతా చేస్తే అది ఒక గ్రంథముగా తయారైంది అందుకే శాస్త్రులు పరిశైలకు తప్ప ఈ గ్రీకు భాష మాట్లాడు వారికి రోమలకు తప్ప ఎవరికీ అర్థం కాని బైబుల్ అనమాట ధర్మశాస్త్రం అందుకే ప్రజలు దాన్ని గమనించలేకపోయినారు చదవలేకపోయిన్రు గుర్తించలేకపోయినారు దానిని అదేవిధంగా బా అప్పటి బోధకులు బోధించలేకపోయిండ్రు ఎందుకంటే అప్పుడు అప్పట్లో వారుకున్న టెక్నాలజీ అంతనే తర్వాత త్రీ కదా క్రీస్తు శక్క మాట చనిపోయి తిరిగి లేచిన తర్వాత మూడు సంవత్సరాలకు అంటే ఆయనకు ముప్పై ఏళ్ళు వచ్చినప్పుడు దగ్గర దగ్గర త్రీ ఎయిటీ మూడు వందల యాభై సంవత్సరాలకు అప్పుడు జరోమని ఒక భక్తుడు దాన్ని లాటిన్ భాషలోనికి తర్వాత దాన్ని వేరే భాషలోకి తర్జుమా చేయడానికి ప్రయత్నాలు జరిగినాయి అంటే అప్పటికి కూడా అది గ్రీకు లాటిన్ యూదులకు మాత్రమే అందుబాటులో ఉన్నది కాబట్టి ప్రజలకు దేవుడి విషయాలు తెలియలేదు మనం అనుకుంటాం రెండు సంవత్సరాలు దాటినాక కూడా ఇంకా ఎందుకు సువార్త ప్రపంచమంతటా వెదజల్లబడలేదు ఈ పాటికి అయిపోవాలి అసలు మామూలుగా అయితేనే కదా ఒక చిన్న వార్త ప్రపంచమంతా చుట్టేస్తుంది అట్లాంటిది బైబిల్లోని వార్త ఇంకా ఎందుకు మారుమూల ప్రాంతాలకు వెళ్ళలేకపోయింది అంటే కారణము అది అందుబాటులోనికి రాలేకపోవటమే ప్రజలకు అందుబాటులోనికి రావాలి అంటే వాళ్ళు మాట్లాడే భాషలోకి అది వస్తే లేదా మనము నపున్స్ అప్పుడు కూడా చెప్తా కదా చదవబడిన వాక్యం అర్థం కాలేదు చెప్పేవాడు లేకపోతే నాకు ఎట్లా అర్థం అవుతుంది అని అని ఒక ప్రశ్నిస్తాడు ఆయన అదే ప్రశ్న ఈరోజు కూడా కదా జాన్ విక్లీఫ్ అనేట ఈ థర్టీన్ లో ఎయిటీ లో ఇంగ్లీష్ లోకి తర్జుమా చేసిడు కానీ అప్పటికి కూడా మనం గమనిస్తాము థర్టీన్ లో ఎంతమందికి ఇంగ్లీష్ భాష వచ్చు మన దేశంలో అయితే ఎయిటీన్ ఫిఫ్టీ సెవెంటీన్ ఫిఫ్టీ వచ్చినప్పుడు అప్పటి వరకు అసలు ఇంగ్లీష్ భాషే లేదు అప్పుడు మనం అర్థం చేసుకోవాలా తోమ అనే భక్తుడు ఏసు ప్రభు చనిపోయిన తర్వాత అపోస్తులను బూది గంతం వరకు వెళ్ళండి అంటే అని ఇండియాకు వచ్చిండు మరి అప్పటి నుంచి సువార్త సేవ చేసిండు కేరళ దేశం రాష్ట్రంలో అని ఏ భాషలో చేస్తుంటాడు కదండి ఎంత గొప్ప సమర్పణ అది భాష నేర్చుకొని భాషలో సేవ చేయటం పరిచర్య జరిగించటం దేవుని వాక్యం ని బోధించటం బైబుల్ కానీ ఆయన విన్నది కన్నదే అక్కడ జ్ఞాపకం చేస్తూ జనాలని యేసు ప్రభు వైపునకు తిప్పుతూ ఉన్నాడు అదెంత గొప్ప కార్యమో అంత కష్టతరమైన సేవ అది అంత కష్టతరమైన సేవ కానీ ఆ కష్టాన్ని తన ఇష్టంగా మార్చుకున్నాడు అదే తన ప్యాషన్ కదా ఇష్టపూర్వకంగా ఇంత దూరం వచ్చి ఒక దిక్కులేని సావు ఆయన కూడా హతసాక్షిగా మారిడు తర్వాత మనం ఏం చూస్తామంట మళ్ళీ ఫిఫ్టీన్ అంటే ఇంకొక రెండు సంవత్సరాలు ఫస్ట్ ఏమో త్రీ హండ్రెడ్ అండ్ ఎయిటీ త్రీలో లాటిన్ లోకి వచ్చింది తర్వాత థర్టీన్ అంటే ఒక సంవత్సరాలు దాటినాకనే అది ఇంగ్లీష్ రాగలిగింది ఆ తర్వాత మరో రెండు సంవత్ రెండు వందల లూథర్ మనం ఆయన గురించి ప్రొటెస్టెంట్ గా మనం పిలుచుకుంటాం కదా ఫాదర్ ఆఫ్ ద మోడర్న్ ప్రొటెస్టెంట్ గ్రూప్ అని ఈ మార్టిన్ లూథర్ ఫిఫ్టీన్ లో క్రొత్త నిబంధనని ఆయన జర్మనీ భాషలోకి మార్చిండు తర్వాతనే అది తెలుగులోకి ఇంగ్లీష్ అనువాదం అంటే ట్రాన్స్లేషన్ జరిగింది సెవెంటీన్ హండ్రెడ్ సెంచరీలో అలాగే ఫిలిప్ ఫెబ్రీషన్ అనేవాడు తెలుగులోకి అనువాదం చేసిన తర్వాత అంతా అయిపోయింది కానీ అవి ప్రచురణ అంటే ముద్రకు ప్రింటింగ్కి నోచుకోలేదు ప్రయాస వాళ్ళు వాక్యం అందించాలనే ఆశ ఉంది అందరికీ తెలియజేయాలనే ఉత్సాహం ఉంది కానీ ప్రింటింగ్ జరగకపోయేసరికి వాళ్ళ ప్రయత్నం అంతా అనువాదం దగ్గరే ఆగిపోయింది ట్రాన్స్లేట్ చేయగలిగింది కానీ అనువదించలేకపోయిండు అది ప్రింటింగ్ లోకి తీసుకురాలకపోయిండు కానీ మనం మనకందరికి తెలుసు కదా విలియం కేరీ ద ఫస్ట్ మ్యాన్ ఫార్ యూజింగ్ ద ప్రింటింగ్ ప్రెస్ టు పబ్లిష్ బైబుల్ తర్వాత భాష నేర్చుకుంటూ బెంగాలీకి వచ్చిండు బెంగాల్ నుంచి ఇండియన్ లాంగ్వేజెస్ నేర్చుకుంటూ ఆ తర్వాత తెలుగు అనువాదము మనకు తెలుగు బైబిల్ ఎప్పుడు వచ్చిందంట ఎయిటీన్ 11 లో అనువాదం జరిగింది కానీ సాతాను అన్ని గమనిస్తున్నాడు ఎందుకంటే ధర్మశాస్త్రమును ప్రజల యొద్కు రానివ్వకూడదు వాక్యముని దేవుని పిల్లల యొద్ధకు రాకుండా అది విశ్వ ప్రయత్నాలు మొదటి చేస్తుంది కాబట్టి ఇన్ని వందల సంవత్సరాలు యేసు ప్రభు చనిపోయినా సంవత్సరాల వరకు తెలుగు వారికి వాక్యం అందలేకపోయింది లో మొత్తం కంప్లీట్ చేసిండు ట్రాన్స్లేషన్ చేసి అమ్మయ్యా ఇప్పుడు తెలుగు వాళ్ళకు కూడా నేను ఒక బైబిల్ అందించగలను అని ఎంతో సంతృప్తి చెందుతున్నాడు ఆ టైంలో ఏం జరిగిందంట ఆ ప్రెస్ లో వచ్చింది ప్రెస్ అగ్ని అగ్ని కీలలు సాతాను చేసిన దుష్ట పన్నాగ అగ్ని కీలలు బైబులు ఎంత తర్జమా చేసి రెడీగా పెట్టినారు ఇంకా ప్రింటింగ్ కాపీస్ తీయాలని కాల్ చేసింది సైతం ఇంకా పనికి రాదు అనుకున్నంత స్థితికి తీసుకొచ్చేసింది ఆ ప్రింటింగ్ ప్రెస్ అయితే విలియం కేరీ అనే భక్తుడు ఆగలేదు ఒకసారి ఓడిపోయినా దేవుడు గెలిపిస్తాడనే నమ్మకంతో ఆయన మళ్ళీ కొనసాగించిండ మళ్ళీ అంత పెద్ద గ్రంథాన్ని అనువాదం చేస్తే ఇంకొక ఆరు ఏళ్ళు పట్టింది కాబట్టి ఎయిటీన్ ఎయిటీన్ పద్దెనిమిది వందల పద్దెనిమిదిలో హిస్టరీ గుర్తుంటే సెవెంటీన్ కే బ్రిటిషర్స్ అంత పోర్చుగీస్ దేశానికి వచ్చేసిండ్రు వాళ్ళు వాళ్ళ సిద్ధాంతాలు అప్పుడే వాడేస్తున్నారు కానీ బైబిల్ అనేది చేతిలో ఉంటేనే గ్రంథంలో మనము ఏం జరిగిందో చూడగలము దాన్ని మనం ప్రూఫ్ గా గుర్తించి ప్రభువును ఆరాధించగలం ఎయిటీన్ వరకు ఒక కొత్త నిబంధన తయారైంది ఆ తర్వాతనే ఆ బుక్ ని ఎయిటీన్ లో తొలి బైబిల్ పాత కొత్త నిబంధనలు అంటే నుంచి వంద సంవత్సరాలు వేసుకుంటే నైన్టీన్ ఇంకొక వంద వేసుకుంటే ట్వంటీ అంటే దగ్గర దగ్గర వన్ హండ్రెడ్ అండ్ ఇయర్స్ నుంచి మన దేశంలో తెలుగు బైబిల్ మన చేతుల్లోకి వచ్చింది కానీ మనకి ఇక్కడ ఆలోచించాల్సింది ఏంటంట ఎంతమంది చదువుకున్నారు కదా బైబిల్ని పట్టుకోగలిగిన వాళ్ళు ఎంతమంది బైబిల్ని కొనగలిగిన వాళ్ళు ఎంతమంది మెడ్రాస్ ప్రింటింగ్ ప్రెస్ లోకి వచ్చింది అది ప్రింటింగ్ కోసం అని చెప్పి ఎంతమంది కొనగలరు కదా చారిటీస్ ద్వారా బైబిల్ ని ఉచితంగా పంపిణీ జరిగినంత మటుకు ఎవరి చేతిలో బైబిల్ లేదు అందుకే మనం అంటాం కదా నేనే కనుక ఏసుప్రభు టైంలో ఉండి ఉంటే ఆయన గ్రంథంలో గురించి చెప్పేస్తూ నేను ప్రభు నువ్వు దేవుడవు నీకు ఇదో అసంభవము నువ్వు సిల్వ వేయబడకూడదు అని వాదిస్తుంటే అనే అనేవాళ్ళు ఉన్నారు చాలా మంది అసలు వాక్యమే లేదు వాళ్ళకి అక్కడ ధర్మశాస్త్రమే చేతిలో లేదు అందుకే దేవుడు కనికరించి ఎరుశులేముల గురించి ఏడ్చిండే కదా ఎందుకు అంటే అజ్ఞానంలో ఉన్నారు వాళ్ళు ధర్మశాస్త్రాన్ని సరియైన పద్ధతిలో బోధించలేని శాస్త్రులు పరిశైలు ఆయన యొక్క గొప్ప కార్యముని యాభై మూడవ ధ్యానం యషయా యాభై మూడు మొత్తం చదవాలి మనం ఆ చదువుతున్నప్పుడే మనకు అర్థమవుతుంది అక్కడ ప్రభు యొక్క సంకల్పం తండ్రి దేవుడు ఏ విధంగా కుమారుని ఈ లోకానికి పంపినప్పుడు అన్ని ఏ విధంగా నలుగగొట్టాలనో ఆయనకి ఇష్టమైందట ఆయనకి ఇష్టమైంది ఆయన ఇష్టాన్ని కూడా దేవుడు ఇష్టంగానే ఒప్పుకున్నాడు అప్పటికీ తోటలో నాకు ఈ పాత్ర వద్దు అనే ప్రార్థించిండు అయినా నా చిత్తము కాదు ప్రభువ ఇది నీ చిత్తమే తండ్రి అని చెప్పగలిగిండు ఎందుకంటే అదే దేవుడి సంకల్పం కానీ ఈ సంకల్పం గురించినటువంటి అంటే ఈ ప్లాన్స్ దేవుడి యొక్క ప్లాన్స్ గురించి ఆలోచించే ఎంతమంది ఉన్నారు కదా ఈ రోజుకు కూడా మనం చూస్తున్నాము ప్రభా నువ్వు ఐదు మేకుల పైన నువ్వు ప్రభా సిలువ మీద నువ్వు ప్రభా కొండపైన నువ్వు ప్రభా ను ఏకాంతంగా ప్రభా ఒంటరి వైపున ప్రభ దొంగల మధ్యన నిండి పెట్టినారు ఇవన్నీ మనం చేస్తూ ఏడుస్తుంటాం కానీ ఇది దేవుడికి ఇష్టమైనది తన కుమారుడిని ఆ పాప పరిహారార్థ బలిగా ఇవ్వటానికి దేవుడు ఇష్టపడ్డాడంట అది ఎంత ఇష్టపడ్డాడు అంటే ఆయనను అంతగా నలుగగొట్టడానికి ఇష్టపడ్డాడు స్వరూపమును సొగసును కోల్పోయినడంట యేసుప్రభు స్వరూపమును సొగసును కూడా ఆయన ఎంత బాగా అందంగా ఉన్నాడో ఎందుకంటే ముప్పై మూడేళ్ల యువకుడు కదా అప్పుడు యేసుప్రభు అంత యంగ్స్టరు స్వరూపమనే కోల్పోయిండు అంటే మనకి బాధేస్తుంది మనకు దుఃఖమేస్తుంది కానీ మనం ఏం అందుకే దేవుడు ఏమంటుండో ఏడవద్దు మీరు నా కోసం అస్సలు ఏడవద్దు మీరు ఎందుకంట మీ కోసం మీ పిల్లల కోసం ఏడవండి ఎందుకంటే భవిష్యత్తులో ఇంకా రాబో దినాలలో దుర్దినాలు ఇంకా భయంకరంగా ఉంటాయి వాటి గురించి సిద్ధపడి ఏడవండి మీకోసం మీ పిల్లల కోసం ఇప్పుడు మనం అక్కడ దొంగలి గారికి వద్దాం ఈ తెలుగు భాష తెలుగు బైబుల్ చేతికి వచ్చిన తర్వాత ఈ బైబుల్ యొక్క ఇంపాక్ట్ అంటే గ్రంథములు చదవడం ద్వారా అది ఏం చెప్తుంది మనకు అంటే మన జీవితాల్లో గొప్ప ప్రభావం ని వాక్యం గొప్ప ప్రభావం ఎందుకంటే ఆ వాక్యమైన దేవుణ్ణి ఒక దొంగ పక్క నుంచే చూస్తున్నాడు ఆయన శ్రమలను చూస్తున్నాడు ఆయన అవమానంను చూస్తున్నాడు ఆయన వేదనను చూస్తున్నాడు మరో దొంగలో ఏమాత్రం మార్పు రావటం లేదు ఎగతాళి చేస్తున్నాడు నువ్వు దేవుడివే అయితే అంటున్నాడు నువ్వు నిజంగా క్రీస్తు అయితే నిన్ను నువ్వు రక్షించుకో మరి నా సంగతి నన్ను కూడా జై కదా దొంగలు ఎప్పుడు ఇట్లనే అంటుంటారు జైళ్లలో తప్పించుకుందామంటే ఒకడు ప్రయత్నం ప్రయత్నం చేస్తే వాడేమో అందరూ పారుకోవడానికి ప్రయత్నం చేస్తుంటారు ఇంకా దేవుడు దొంగ అదే మాట అంటాడు మొదటి దొంగ కానీ రెండవ వాడు ఏమంటాడు ఇది మనకు న్యాయమే ఎందుకంటే మనం తప్పు చేసినాం కానీ ఈయన ఎవరు ఏ తప్పు చేయని వాడు ఈయనకి ఎట్లా తెలిసింది ఈ మాట అప్పట్లో గ్రంథం లేదు అప్పట్లో శాస్త్రుల పరిశీలు చెప్పిందే విన్నారు మరి అప్పట్లో ప్రజలకు సరి బోధ జరగలేదు సత్యం తెలియబడలేదు ప్రవచనాలని గమనించే అంత జ్ఞానం లేని అజ్ఞాన స్థితిలో వాళ్ళు ఉన్నారు మరి ఈయనకి ఎట్లా తెలిసింది అంటే ఈయనకు ఆ ఎన్లైట్మెంట్ ఆ జ్ఞానోదయం అనేది సిలువ పైన జరిగింది ఆయనకు ఆ జ్ఞానోదయం శిలువ పైన జరిగింది ఎందుకంట వాక్యమైన దేవుణ్ణి ప్రత్యక్షంగా చూస్తున్నాడు ఆయన చూస్తే బైబిల్ మొత్తం చూసినట్టే అనమాట ఆయన ఎన్నో నేర్చుకున్నాడు ఆయనంత మూడు గంటల స్థలంలో సమయంలో పన్నెండు నుంచి మూడు గంటల మధ్యలో సిలువ పైన ఈ కార్యం జరుగుతున్నప్పుడు అందుకే బైబిల్ అధ్యయనము మన జీవితాల చాలా గొప్ప ప్రభావం చూపిస్తుంది అది ఎందుకు అంటే ధ్యానించడం ద్వారా లోకరక్షకుడైన యేసుక్రీస్తు పైన విశ్వాసము ఈయననే నిత్య జీవానికి మార్గము అనేది తెలుసుకునేలా చేస్తుంది అందుకే బైబిల్ రీడింగ్ ఈజ్ మస్ట్ బైబిల్ రీడింగ్ ఈజ్ ద ఫోర్ ఇంపార్టెంట్ డాక్యుమెంట్ ఫర్ ద క్రిస్టియన్ లైఫ్ క్రైస్తవుడికి బైబిలే ఆధారం వర్షుతులు కాదు పాస్టర్లు కాదు మరి ఏ బోధకులు కాదు బైబిలే ఆధారం ఎందుకంటే ఇది మనకు మార్గంను నిర్దేశిస్తుంది డైరెక్షన్ ఆఫ్ ద రూట్ ఆఫ్ అవర్ జర్నీ వివేకము కదా తెలియజేస్తుంది తెలివితేటలు అనమాట మంచి చెడులను మంచి చెడులను తెలివినిచ్చు ఫలము తిన్నది ఆదాము అవ్వలు వారికి మంచి చెడులు తెలిసినామని కదా మంచి చెడులు ఏం తెలిసినాయో వాళ్ళకే తెలియాలి ఎందుకంటే ఆ తర్వాతనే కదా కయ్యని కయ్యని హేవీ చంపేసినంటే వాళ్ళ పిల్లలకు మంచి చెడులు నేర్పలేదా కాబట్టి మంచి చెడుల వివేకమునిచ్చేది ఆ యొక్క ప్రభు మాత్రమే ఇది ఉద్దేశపూర్వకమైన సంతృప్తికరమైన జీవితాన్ని ఖచ్చితంగా మనకు ఇస్తుంది సంతృప్తికరంగా జీవించటానికి ఇది సహాయం చేస్తుంది అందుకే బైబిల్ అధ్యయనం చేయడం ద్వారా ఏసు ప్రభు యొక్క ప్రేమను మన ఆయన ప్రణాళిక మరియు మనం ఎదుర్కొనే సవాళ్లను ఎట్లా అధిగమించాలి హౌ టు ఓవర్కమ్ ద డిఫికల్టీస్ ఆఫ్ అవర్ లైఫ్ ఎలా అధిగమించాలి ఈ అది మనకు ఖచ్చితంగా బైబిల్ నుంచే జవాబులు ఎందుకంటే బలమైన విశ్వాసాన్ని మనకు పెంపొందిస్తుంది ఆ బైబుల్ రీడింగ్ ఈ దొంగకు ఇవన్నీ అర్థమైనాయంటే ఆశ్చర్యమే కదా అన్ని ఆశ్చర్యమే ఆశ్చర్యాన్ని కలిగిస్తుంటాయి ఎందుకంటే ఆ రీడింగ్ చదువుతున్నప్పుడు మనకు మనకు ఏమర్థమవుతుందంటే జ్ఞా ఒక దొంగకు ఇంత తొందరగా ఎట్లా జ్ఞానోదమైంది ప్రభువ నేను ఎప్పుడైతే ఆలోచిస్తుంటా రెండు వేల నుంచి నీ వాక్యం ప్రబలింది కదా వాక్యము ఎంతో దూరం విస్తరించింది ప్రయాణం చేసింది కానీ ఇంకా వేల మంది ఉన్నారు వేల మంది ఇంకా విగ్రహారాధికులున్నారు మన క్రైస్తవ్యంలో కూడా విగ్రహారాధన ఇంకా ఎప్పటికీ ఉంది కదా ఖండిస్తేనేమో మనల్ని బెదిరిస్తారు కానీ చెప్పక తప్పదనమాట మనం వాక్యం చెప్పాలా యశు ప్రభు విగ్రహం కాదు సిలువ కూడా విగ్రహం కాదు కదండి సిల్వ కూడా విగ్రహం కాదు కానీ ఈరోజు యేసు ప్రభు బొమ్మ వద్దులే సిల్వను పెట్టుకుందామంటారు అది కూడా విగ్రహమే ఎందుకంటే ఆ శిల్వ శ్రమల ద్వారానే కదా ప్రభువు మనకు రక్షణ ఆ శ్రమల ద్వారానే కదా మనకు విమోచన ఇచ్చిండు ఇది ఎందుకు చెప్పలేకపోతున్నారు మన బోధకులు కదా సిలువను పెట్టుకుంటారు లేదా దేవుడు బొమ్మనే పెట్టుకుంటారు సరే వాళ్ళు ఏం చేసినా ప్రతి వాళ్ళు జవాబు చెప్పాలి కాబట్టి మనకు తెలిసింది మనం చెప్తాం కదా ఈ వాక్యం ద్వారా ఆ యొక్క శిలువ పైన దొంగ మాట్లాడుతున్న మాటలను చూస్తుంటే కొన్నిసార్లు మనకి ఆశ్చర్యం వేస్తుంది కొన్నిసార్లు మనకు ఆశ్చర్యం ఎందుకు ఆశ్చర్యం అంటే చూడండి ఫస్ట్ ఒక మాట ఫస్ట్ మాట ఏంటి దొంగతో ప్రభువు నేడు అన్నాడు అనగా రక్షణ పొందటానికి అనుకూలమైన సమయం ఎప్పుడంట ఇప్పుడే ఏ టైంలో నువ్వు అడిగితే ఆ టైమే అనమాట నువ్వు రేపడితే రేపే నువ్వు ఇవాళ అడితే ఇవాళే ఇప్పుడు అడితే ఇప్పుడే అనమాట దొంగకు ఆ రోజు అక్కడే అనమాట శిలువపైనే నేడే ఏమంటున్నాడు నీవు నాతో కదా దొంగతో ప్రభువు ఏమన్నాడు రక్షణ పొందడానికి మిక్కిలి అనుకున్న సమయం ఇది అని చెప్పి నేడే అంటున్నాడు ఆయన ఇంకొక రోజు అనలేదు ఆగ బాబు నేను సిల్వ ముందు దిగాలి సిల్వ మీరు చనిపోవాలి నేను పాతి పెట్టబడాలి మళ్ళా మూడో రోజు అవుతుంది అప్పటి నువ్వు పోతావు నిన్ను నేను మళ్ళీ తనతో కలుసుకుంటా ఇవన్నీ చెప్పలేదు నేడే ఒకటే మాట ఎంత ష్యూరిటీ ఉంది కదా ఆయన మాటలు నేడే నీవు అంటున్నావు అనగా నేడే నీవు అంటే ఆయనతో పాటు ఆయన కుటుంబంని జ్ఞాప్తం చేసుకుంటాడా దేవుడు అంటే లేదు ఎవరి రక్షణ వాళ్ళదే ఎవరికి ఇచ్చిన హాని వాళ్ళకే దేవుడు నీవే అంటున్నాడు నీ నిన్ను బట్టి నీ భార్య నీ భర్త నీ పిల్లలు నీ కుటుంబము నీ నీ ఇంటి ఇంటి పేరు ఇవన్నీ అనక్కలేదు నేడే అంటే ఇప్పుడే నీవు అంటే నీకు మాత్రమే నీకు మాత్రమే నేడే నీవు అంటున్నాడు నాతో కూడా ఉంటావు అనగా ఆయనకు ఒక భద్రత నుంచి సెక్యూరిటీ ఇచ్చింది డోంట్ వరీ కదా నేడే నీవు నాతో ఉంటావు నేడే ఈ రోజే ఇప్పుడే నాతో నీవు మాత్రమే ఎందుకంటే రెండవ దొంగలో పశ్చాత్తాపన్ని చూడలేదు దేవుడు ఇద్దరు దొంగల్లో కదా వరవయసులో అనగా క్రీస్తును అంగీకరిస్తే మరణం నుండి జీవంలోనికి దాటిస్తాడు ఆయన అరదయసు నుంచి మరణం నుండి జీవంలోనికి దాటించేవాడైనా ఎంత గొప్ప అభయం ఇచ్చిండు దేవుడు అక్కడ దొంగకు ఆ క్షణం కదా ఎప్పుడంటే ఆయనలో మార్పు కలిగిన క్షణమే ఇద్దరు దొంగలతో ఒక్కరు రక్షించబడ్డారు ఎవడైతే నిజంగా ప్రభువుని ఆయనని అధ్యయనం చేసిండు చదివేసింది అక్కడ శిలువ ప్రభువు ఇంత మర ఇంత వేదన పొందిండు రక్తం గారుతోంది కదా మనుషులు హేళన చేస్తున్నారు కింద అవమానాలు ఎన్నో నిందలు ఎన్నో దెబ్బలు అన్నిటినీ చూసిన వాడు కాబట్టే ఒకటే సెకండ్ లో ఆయనలో మార్పు కలిగింది దొంగే అపరాధములు చేసి తీర్పుకు గురి అయిన వాడే శిలువ వేయబడిన వాడే కానీ ఆయనలో మార్పు జరిగింది రక్షణ వెంటనే దొరికింది ఆయనకి అందు రెండవ వాటికి అంత చేసినా కూడా రక్షణ దొరకలేదు ఈ రోజు మనకు అదే మాట బాధ ఎంతమంది వాక్యం వింటున్నారు దేవుడి యొక్క కార్యములను చూస్తున్నారు ఆశ్చర్య క్రియలను చూస్తున్నారు మిరాకల్స్ పొందుతున్నారు ప్రార్థన విజ్ఞాపనలు కోరుతున్నారు అంతా బాగుంది కానీలో వారిలో రక్షణ కార్యం జరగటం లేదు అంటే మారు మనస్సు కలుగుటలేదు వింటున్నారు అంతే టైం పాస్ కోసము దేవుడు బాగు చేస్తాడంట అని చెప్పి దేవుడి అక్కడికి వచ్చి ప్రార్థన ద్వారా ఇతరుల విజ్ఞాపన ద్వారా స్వస్థత పొందుకుంటున్నారు కానీ దేవుని వైపు చూడకుండా వెళ్ళిపోతున్నారు ఇది ఆ మొదటి దొంగకు సంబంధించిన జనాభా అనమాట ఒకరు పాపంలోనే మరణించాడు కదండి ఆ దొంగకి ఇప్పుడు ఏం జరిగిందంట రక్షణ విడుదల విమోచన దొరకలేదు వాడు పాపంలోనే చనిపోయిండు రెండవ వాడు కూడా చనిపోయిండు కానీ రెండో వాడికి ఒక నిశ్చయతో దొరికినాకనే చనిపోయిండు కానీ మొదటి వాడికి ఆ పాపములోనే అతడు పాపములను ఒప్పుకొని పశ్చాత్తాప పడలేదు కాబట్టే దేవుడు రెండో వాడిని చేర్చుకున్నాడు ఒకరు హృదయాన్ని కఠినపరుచుకున్నారు కానీ ఒకరు హృదయంలోనికి యేసు ప్రభుని చేర్చుకున్నారు కదండి ఒకడు హృదయాన్ని కఠినపరుచుకున్నాడు ఈ మన ఇంట్లో చూస్తూ కదా ఎన్నో దేవుడి కార్యాలను ఆశ్చర్యక్రియలను అనుభవించి కూడా హృదయ కాఠిన్యము దేవుని పాద సన్నిధికి రావటానికి ఇంకా జాప్యం చేస్తున్నారు ఎందుకు లేట్ చేస్తున్నారంటే ఆ టైం వస్తుంది దేవుడు ఎప్పుడో పిలుస్తాడు ఎందుకంటే నాకు నాకు తెలుసు దేవుడు లిస్టులో నేను ఉన్నానని ఎగటాలి మాటలు వెర్రి మాటలు ఇలాంటి వాళ్ళతోటి మనం జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే వాళ్ళు మనల్ని కూడా ఆ విశ్వాసం లాక్కుపోతారు ఇక్కడ ఏమంటున్నాయన ఒకడైతే పాపంలో మరణించిండు రెండవ వాడైతే ఒప్పుకొని పశ్చాత్తాపడి పరదేశకు చేర్చబడి ఎందుకంటే అదే కదా దేవుడి ఇచ్చిన ప్రామిస్ తెలువ మీద కూడా ఒక ప్రామిస్ తో ఫస్ట్ మాట ప్రార్థంతో మొదలుపెడితే ఆఖరి మాట కూడా ప్రార్థంతో ముగించిండు ఈ మధ్యలో ఆఖరి మాటకు ముందు జరిగిన కార్యం ఇది ఒక అవిశ్వాసిని విశ్వాసంలోకి నడిపించి రక్షణలోకి నడిపించి వాడికి రెండవ మరణం నుండి తప్పించిండు రెండవ ఒక హృదయంలో కఠినతరం అయిపోయింది ఒక హృదయంలోనికే దేవుడి చేర్చుకున్నాడు ఒకడు విశ్వసించాడు మరొకడు విశ్వసించలేకపోయాడు ఎందుకంట మనకు తెలుసు కదా విశ్వాసము ద్వారా నీతి మంతులం అవుతాము అని మనకు రోమ పత్రికలో ఒక మాట ఉంది ఐదవ అధ్యాయం మొదటి వచ్చిన విశ్వాసం ద్వారానే నువ్వు నీతి సో ఇప్పుడు రెండవ దొంగ నీతి మంతుడుగా ఎందుకంటే వాడు ఏసినందు విశ్వాసం ఉంచిండు నీతి తీర్చబడిండు ఒకరు పరవేశంలో మరొకరు నరకంలో ఉన్నారు కదా ఆత్మను దేహమును నరకంలో నశింపజేసేవాడికి మిక్కిలి భయపడుడి అంటాడు మత్స్సు వార్తలు సుప్రభు పదో అధ్యాయము ఇరవై ఎనిమిదవ వచంలో ఆత్మను దేహమును నరకంలో నశింపజేసేవాడికి భయపడండి ఆ మొదటి దొంగకి అంత లేదు కానీ రెండవ దొంగలో ఇంత మార్పు జరిగింది ఆత్మలని నరకంలో పెడతాడు దేహంతో కూడా నరకంలో పెట్టగలవాడికి భయపడుడి వారికి ఈ మనుషులకు భయపడద్దు ఎందుకంటే దేవుడికి భయపడండి ఆయనకు ఆత్మల పైననో దేవుని పైననో అధికారం కలదు కాబట్టి ఒకరు ఆయన దయ కోసము కదా ఒక దొంగ నీ దయ ఉంటే చాలు ప్రభా నన్ను జ్ఞాపకం చేసుకోవద్దు ప్లీజ్ కదా లార్డ్ హ్యావ్ మర్సీ ఆన్ మీ ప్లీజ్ వాడు దయతో దేవుణ్ణి అర్థిస్తున్నాడు అంటే అడుక్కుంటున్నాడు వాడు నన్ను జ్ఞాపకం చేసుకో ప్రభా అని ఒకడేమో నువ్వు రక్షించుకో నన్ను కూడా రక్షించు నీ వెళ్ళైతే నన్ను కూడా అనేటటువంటి ఒక అవహేళన కదా ఎగతాళి మాటలు మనం ఈ వచ్చి కూడా క్రైస్తవులు చాలా మందిని చూస్తాం కదా ఎగతాళి ఎందుకు అంత మనకు అర్థం కాదు కదా నేను పుట్టుక నుంచి క్రైస్తవుని భయ్ నేను పుట్టుక నుంచి క్రైస్తవుని మా ఇంట్లో దేవుడి పాటలు దేవుడి వాక్యాలు దేవుడి సినిమాలు అన్నీ నడుస్తూ ఉంటాయి అన్ని పండుగలు జోరు జోరుగా చేసుకుంటూ ఉంటాం ఎందుకు క్రైస్తవులము మేము పుట్టుక నుంచే అంటాడు కానీ దేవుడు అంటున్నాడు నువ్వు నిజంగా మారు మనసు పొంది కదా నూతన జీవంలోనికి వచ్చినవా తిరిగి జన్మించటం వలన అప్పుడే నీతిమంతులు అంటాడు నువ్వు తిరిగి జన్మించలే బోర్న్ అగైన్ క్రిస్టియన్ నాట్ జస్ట్ బోర్న్ క్రిస్టియన్ కదా పుట్టుక క్రైస్తవుడు కాదు పుట్టినాక తిరిగి జన్మించటం ఈ ఈ క్రైస్తవులనే దేవుడు గుర్తిస్తాడు ఎన్నుకుంటాడు కూడా ఒకడు ఆయన దయ కోసం అయితే ఒకడు ఆయనని ఎగతాళి కోసం సిల్వల దొంగ మాత్రమే ఏసు అని పిలిచాడు ఇది గమనించాలి ఏసు నీ రాజ్యంలోనికి నన్ను చేర్చుకో ఏసు అని అంటాడు మామూలుగా అయితే అక్కడ అందరూ అప్పట్లో ఏమని పిలిచేవాడు రబ్బు రబ్బుని కదా బోధకుడా దావేడు కుమారుడా నజరేతువాడా ఇలాంటి రకరకాల టైటిల్స్ తో పిలుస్తుంటే ఈ వ్యక్తి మాత్రం ఖచ్చితంగా ఏసు నీవు నీ రాజ్యంలో వచ్చినప్పుడు నన్ను జ్ఞాకం చేసుకో ఎందుకంట మరణ సమయంలో కూడా ఆ దొంగపై ప్రభువుకి అపరిమితమైన ప్రేమ కృప కలిగిందంట అంత స్పష్టంగా దేవుడు ఆ వ్యక్తిని చూస్తున్నాడు ఆ వ్యక్తిని రబ్బు అనలేదు ఆయన ఏమంటుండో నన్ను జ్ఞాపకం చేసుకో దాన్ని జ్ఞాపక నీ రాజ్యంలో నన్ను జ్ఞాపకం చేసుకుంటున్నాడు దొంగకు దేవుడి ఇచ్చినటువంటి వరం ఏంటి ఖచ్చితంగా నువ్వు పరదేశంలో ఉంటావు ఆ తర్వాత పరదేశ నుంచి నువ్వు పరలోకానికి ఖచ్చితంగా వస్తావు నాతో పాటి ఒక అభయం ఇచ్చింది నిశ్చయతో ఉందన్నమాట దేర్ ఇస్ అ ష్యూరిటీ దట్ హీ వుడ్ రీచ్ ద హెవెన్స్ అలాంగ్ విత్ లాడ్ జీవస్ ష్యూరిటీ కదా ష్యూరిటీ మనం ఇస్తుంటాం చాలా ఈ ష్యూరిటీ ఏంటంటే దేవుడే మనకి ఇస్తున్నాడు షూరిటీ నా ఎందు నమ్మిక ఉంచు వాడికి నిత్య జీవమును నిత్య జీవము నిచ్చివాడని నేనే కాబట్టి తన రాజ్యంలో తిరిగి వస్తాడు అనేది ఆ దొంగకు ఆ రోజు తెలిసింది నీ రాజ్యం వచ్చినప్పుడు అంటున్నాడు కదా తన రాజ్యంతో మరలా ప్రభు ఈ లోకానికి వస్తాడని గ్రహించాడు అంటావాడు ఇది మనకు మొదటి దిశలో రాసిన పత్రికలో నాలుగవ అధ్యాయము మొదటి వచనంలో ఉంటాడు తన రాజ్యంలోని తీసుకుపోవటానికి తిరిగి వస్తున్నాడు తన రాజ్యం తీసుకుపోవటానికి తిరిగి వస్తున్నాడు ఏసు రాజు అని ఆయనకు ఒక రాజ్యం ఉంది అని గ్రహించాడు అ దొంగ ఏసుకొక రా ఏసి ఒక రాజు ఆయన రాజులకు రాజు ప్రభువులకు ప్రభు అని ఆ శిలువ పైన గుర్తించగలిగేండు శ్రమలలో ఉంటూ చనిపోబోతూ కూడా ఇంత మార్పు ఇంత ఇంత ఉద్వేగంతో అడుగుతున్నాడు ఆయన కాబట్టి ఎందుకంటే ఈయన రాజు అని ఈయనకు రాజ్యం ఉంది అని ఆయన గ్రహించగలిగిందంట మధ్యసు వార్తలో మనకు ఈ మాట ఇరవై అధ్యాయంలో కనిపిస్తుంది మరణం తర్వాత జీవి జీవితం ఉంది అని వాడు గ్రహించిండు కదా లైఫ్ ఆఫ్టర్ డెత్ ఇది ఒక మన బైబిల్ గ్రంథము కురాన్ మాత్రమే చెప్తాయి లైఫ్ ఆఫ్టర్ డెత్ చనిపోయిన తర్వాత కూడా ఈ జీవితం ఉంది చనిపోయిన తర్వాత కూడా జీవితం ఉంది అనేది ఆయన నేర్చుకున్న యూహాన్ శువార్తలోని పదకొండవ అధ్యాయంలో ఇరవై ఐదవ తెలుస్తుంది మనకి There is life after death. There is life after death. There is life after death. I am a man, I am a father, I am a father. I am a man, I am a father. But you are a leader. You are a leader. That's why I am a leader. I am a leader in this place. పశ్చాత్తాపంలో ఇది ఎప్పుడూ తీర చనిపోబోతూ ఆయన ఇన్ని గ్రహించిండు అంటే ఎంత ఎంతగా ధన్యుడు కదా ఎంతగా ధన్ ఇంటి ఈ ధన్యత మనకు వస్తుందా అని ఆశ్చర్యపోవడాలి ఎందుకు అంటే ఎన్నోసార్లు మాటల ద్వారా కంటి చూపు ద్వారా కదా నేత్రాశ ద్వారా అన్నిటి ద్వారా పడిపోతూ ఉంటామో ఒకవేళ చనిపోతే మనకు అంత సమయం ఉందా ప్రభువుని మళ్ళీ తిరిగి కనుగొనడానికి అని ఈ భక్తుడు మనం ఇప్పుడు భక్తుడు అనాల ఆయనని ఎందుకంట పశ్చాత్తాపం ఆయనలో మారు మనసు కలిగిన దానిలో ప్రభువుని తెలుసుకున్నాడు ఆయన ఏసే జీవము అని ఏసే రాజు అని ఆయనకు ఒక రాజ్యం ఉందని గుర్తించిన వ్యక్తి కాబట్టే ఆయనని అడుగుతున్నాడు ఎందుకంట మరణం తర్వాత శిక్ష ఉందని నాకు తెలుసు కాబట్టి మనకి ఇది ప్రకటన గ్రంథంలో చూస్తామట నాలుగ ఇరవై ఒకట మరణం తర్వాత మనకు శిక్ష ఉంది ఎందుకంటే తీరుకు దిమ్నా దేవుడు అందరిని వేరు చేస్తుంటాడు ఆ రోజున ఎవరు నరకానిపి నిర్ణయించబడ్డారో వాళ్ళు అటు పంపిస్తూ ఉంటాడు పరలోకంలోనికి ఎవరు నిర్ణయించబడ్డారో వారిని ఆయన తన వైపుకి తీసుకుంటాడు ప్రభులో పాపము లేదు అని గ్రహించాడు అది ఆ దొంగ ప్రభులో పాపము లేదు అని గ్రహించాడు అందుకే ప్రభుతో ఆయన ఇష్టపడిండు ప్రభుతో పక్కన ఉండడానికి గ్రేట్ గా ఫీల్ అయిండు ఆమ్ ఆల్సో అ ప్రివిలేజ్డ్ పర్సన్ టు స్టాండ్ డిసైడ్ మై గాడ్ కదా దేవుడితో కూడా నేను నిలబడ్డ సిలువలో ఒక ప్రివిలేజ్ అనమాట అది ఒక ఆధిక్యత అట్లా ఫీల్ అయింది ఆయన భయపడాలని గ్రహించాడు దేవుడికి భయపడాలి ప్రభు రక్షకుడు గ్రహించాడు నువ్వు నన్ను రక్షిస్తావు అప్పుడే నేను నీ రాజ్యంలోకి వస్తానని ఎంత ఘోర పాపిని క్షమించే దేవులను కూడా ఈయన గ్రహించింది ఎంత ఘోర పాపిని బదులు పలకని ఏసులో ఓర్పును కూడా చూసింది ఒక్క మాట మాట్లాడతలేడు మీ జనాలు ఎగతాడు చేస్తుంటే మామూలుగా అయితే మనలో రక్తం ఉడికిపోయి రెచ్చిపోయి చంపలు టపా టపా పగలుగొట్టి గోడకేసి పగలుగొట్టి చంపేద్దామన్నంత కోపం వస్తుంది కానీ ప్రభువు అంత ఘోరమైనటువంటి శ్రమలలో కూడా ఓర్పును ప్రదర్శించిండు అందుకే ఆ దొంగలో గొప్ప మార్పు జరిగింది ఓర్పుని చూపించగలిగిండు ఇది దేవుని యొక్క సార్వభౌమత్వానికి ప్రభు యొక్క సావరిన్ పవర్ అంటాం సార్వభౌముడు అన్నిటి అధికారం కలిగిన వాడు అన్నిటి పైన భూమి నాది అంటాడు కదా అన్నిటి పైన అధికారం కలిగిన వాడు ఆయన అవన్నీ జరగాలని నిర్ణయించబడింది కాబట్టే అవన్నీ జరగటానికి ఆయన కూడా తన సహాయం అందిస్తున్నాడు అక్కడ అదర్వైజ్ దట్ విల్ బి అయిల్యూర్ కదా యశుప్రభు కనుక ఒప్పుకోకపోతే ఓర్పు పోగొట్టుకునింటే ఆ కార్యక్రమమే వేసు కానీ ఆయన వచ్చింది ఆ కార్యక్రమం జరిగించటానికి ఎందుకంటే ఆ దొంగ చేసిన పనులన్నీ చాలా భయంకరమైన పనులు ఆయన ఎంతగా ఓర్పుతో ఆయన మాటలకు జవాబులిచ్చిండో క్షమించిండో ఆయనని ఆరాధిస్తున్నాడు ఇప్పుడు దేవుడిని ఆరాధిస్తున్న శిల్వ ఆయన ఎందుకంట తాని పాపిగా ఉన్నానని గ్రహించిండు దేవుని దగ్గర పశ్చాత్తాపాన్ని కోరిండు పరలోకానికి మార్గం క్రీస్తువే అని గుర్తించిండు ఎందుకు ఆ మాట అంటున్నాడు నే నీ రాజ్యంలో నన్ను చేర్చుకో కారణం ఏంటి ఆయనలోనే ఆయన ద్వారానే ఆయనతోనే మార్గం ఆయనతోటి నన్ను జ్ఞాపకం చేసుకోండి ప్రభు వేడుకున్నాడు నీ రాజ్యంలో నన్ను చేర్చి ప్రభు అని ఎంత ఆధిక్యత పొందింది ఈ దొంగ కదా ఇంత జరుగుతున్న రెండవ వాళ్ళ మార్పు రావటం లేదు మొదటి వాడిలో మార్పు రావటం లేదు రెండవ దొంగలో మాత్రము భయంకరమైన ఓవర్ టర్న్ అంటే యూ టర్న్ తీసుకుండిన శిల్వ పైన కదా ఒక దొంగగా నేరారూపణ స్థాపించబడి శిల్వ శ్రమ పొందుతున్నాడు వేలాడదీయబడ్డాడు చచ్చిపోబోతున్నాడు ఆయనలో ఒక రకమైన మార్పు ఒక రకమైన మార్పు ప్రభు శిల్వలో దొంగ పట్ల ఏం చేసింది అనేది ఇప్పుడు మనం గమనిస్తే క్షమించాడు రక్షించాడు శిక్ష నుండి తప్పించాడు క్షమించిండు అందు రక్షించిండు శిక్ష నుండి తప్పించిండు తర్వాత వాడి ప్రార్థనను అంగీకరించిండు అతని మీద అపరిమితమైన కృపను చూపించిండు అపరిమితం లిమిట్ లెస్ అనమాట మహసీ కదా అని మహి ఎండ్ లెస్ అంటాం అంత గొప్ప మహి అని కృపను చూపించిండు తర్వాత నరకాన్ని నుంచి తప్పించిండు నరకానించి నుంచి తప్పించిండు అని లోనికి చేర్చుకున్నాడు ఒక అభయం అనమాట దేవుడు ఇంత గొప్ప ప్లాన్ ఆ యొక్క దొంగ పట్ల మనం చూస్తే ఈ దొంగలతోటి ఆయన శిల్వ వేయబడతాడని ఎప్పుడు చెప్పబడిందండి ఏడు వందల సంవత్సరాల ముందే కదా యషయా భక్తుడు ఆ యాభై మూడవ నిండా ఆయన శిల్వ శ్రమ అంతే అద్భుతమైన చాప్టర్ అది ధ్యానం చేయండి మీరు పర్సనల్ గా ఓ్యానం చేస్తుంటే మీకు మీకు దేవుడు మాట్లాడుతూ ఉంటాడు అక్కడుంది రెండు దొంగల మాధ్యం ఆయన ఉంటాడని అంటే ఆల్రెడీ నిర్ణయించబడిన వ్యక్తులు అనమాట ఇద్దరు దొంగలు ఎవరు అందుకే మనం దేవుడితో ప్రార్థిస్తున్నప్పుడు నీ ప్లాన్స్ నా జీవితంలో కదా నీ చిత్తమే నా జీవితంలో జరుగును కాక ఎందుకంట మన గురించి ఆయనకు ఆల్రెడీ తన చిత్తం ఒకటి అంతే మనం ప్రార్థిస్తున్నప్పుడు కొన్నిటికి జవాబులు వస్తున్నాయి కొన్నిటికి జవాబులు రావు ఎందుకంట ఆయన చిత్తంలో ఉంటేనే ఆ కార్యం మన జీవితాలలో జరుగుతుంది ఇప్పుడు ఇక్కడ సంవత్సరాల ముందు చెప్పబడిన మార్టంలో ఆయనని దోషులతో నిలబెడతాడంటే ఆ దోషులు ఎవరో దేవుడికి సెవెన్ ఇయర్స్ బ్యాక్ తెలుసు కాబట్టి దాంట్లో ఒకడికి విడుదల దొరికింది ఒకడికి రక్షణ దొరకలేదు అంటే వన్ ఈజ్ రిజెక్టర్ అండ్ వన్ ఈజ్ అ రిసీవర్ Just the first place does not fall into death. You might put on more grace than a dagger. You know, assume you are in ajetant. So when aでき master, you start with a reteemer. Let God accept something else. You will want them to receive what God needs. Therefore, he needs to reject, We obey God to receive the well. కదా మనం ఏరియా దగ్గర చూస్తాం కదా నాకు వరకు నాలుగు వందల ప్రవక్తలు ఇంకా ఉన్నారు అని చెప్తాడు దేవుడు అంటే ఒక నంబర్ ఒక డెఫినెట్ నంబర్ అని తెలుసు కాబట్టి ఏరియాను భయపడదు అంటాడు కాబట్టి మనం ఏం గమనిస్తున్నాము మారు మనసు పొందిన వారు ఇప్పుడు ఆ రాజ్యంలోకి ఎవరు వెళ్తారు ఇప్పుడు మనం చూసుకున్నాము ఒక దొంగకైతే నిశ్చయత దొరికిపోయింది మన ఆయన రాజ్యంలోనికి ఎవరు వెళ్తారంట ఒకటి ఫస్ట్ వన్ మారు మనసు పొందుకున్నవారు మారు మనసు నీకున్న మనసు నుంచి పూర్తిగా యూటోన్ లేరికి కొత్త మనస్సుతో ఉంటే ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు అంటాడు దేవుడు మనకు కొండ ప్రసంగంలో కదా ఆత్మ విషయమై ధన్యులు ఎందుకంట పరలోక రాజ్యం వారిది ఆత్మ దీనులు అంటే ఆత్మ విషయమై అంటే పరిశుద్ధతను గురించి ప్రభువుని గురించి జ్ఞానము లేని వారు దేవుని కోసము అల్లాడుతూ వెతుకుతూ ఉన్నవారు కదా ఆయన జ్ఞానాన్ని పొందాలని ఎంతగానో ప్రయాసపడుతున్న వారు వీళ్ళు ధన్యులు ఎందుకంటే వెతుకుతున్నారు ఏసు ప్రభుని ఆయనని వెదిగి ఆయనని దొరికించుకోవాలా ప్రభు ఎక్కడ దొరుకుతాడు అంటే నీకు వాక్యంలో దొరుకుతాడు ఆయనని వెతుకుతున్నారు మరి ఇప్పుడు మనం మళ్ళీ మొదట్లోకి వస్తే ఎయిటీన్ ఇయర్స్ బయలు లేదు మరి ఈ జనాంగం ఎవరో చెప్తున్నది విన్నారు కదా కాకపోతే పరిశుద్ధంగా యథార్థంగా నీతి జీవించిన వాళ్ళు ఖచ్చితంగా పరలోకానికి వెళ్తారు దేవుడి మాటలు మాత్రమే విన్నారు వాళ్ళు వాక్యం చదవలేదు కానీ ఎయిటీన్ హండ్రెడ్ ఫిఫ్టీ సెవెన్ తర్వాత వాక్యం అందింది చదివిన వారు దేవుని గురించి రక్షణ మార్పు మారు మనసు పొందగలిగిండు దేవుని సత్యం తెలుసుకుండు అందులో చాలా మంది హతసాక్షులైనరు చాలా మంది దేవుని కోసము నాజీరుగా చేయబడిన వారు ఎంతో మంది దేవుని కోసం ప్రయాసపడి సేవ చేసి వారి కాలంను మోగించుకున్నారంట ఈ రోజైతే మనకు వాక్యం అందుబాటులో ఉంది మన చేతుల్లో ఉంది మనము ఇంకెంతమందికో ప్రచురణ ప్రకటన చేయగలము ఎందుకంట ఆత్మ విషయమై దీనులైన వాళ్ళు ఎంతమంది ఉన్నారో వాళ్ళందరి యొక్కకు వాక్యం వెళ్ళాలి ఇప్పుడు వీరికే పర్లోకరాజ్యం ఎవరిది వీళ్ళదే ఆత్మ విషయంలో దీనత్వం కలిగి ఉన్నావా ప్రభుని ఇంకా వెతకడానికి ఇంకా సంతృప్తి చెందకూడదు ఇంకా వెతకాలి ఇంకా ఏంటో యేసుప్రభుని తెలుసుకుంటూనే ఉండాలి ఇది ఒక నిరంతర ప్రక్రియ కంటిన్యూస్ సైకిల్ టు లర్న్ అబౌట్ జీసస్ ఎంత తెలుసుకున్నా అంత తక్కివే అంట మనం చూసుకుంది ఇంతవరకు కాబట్టి తెలుసుకోవటానికి సిద్ధపడాలి అంటే చాలా మంది అంటారు నైన్టీ డేస్ స్టార్ట్ చేస్తా బ్రదర్ ఫార్టీ డేస్ ఖచ్చితంగా ఒక్క పూట ఉపవాసం ఉండి మొత్తం బైబిల్ చదివేస్తా దేవుడి గురించి తెలుసుకుంటా అంటారు మంచిది కదా ఉపవాసం ఉండి బైబిల్ చదివితే మంచిది కొంతమంది అయితే థర్టీ ఫస్ట్ డిసైడ్ చేసుకుంటారు ఫస్ట్ నుంచి ఖచ్చితంగా ఈ త్రీ డేస్ లో నేను బైబిల్ చదివేస్తా కదా తీర్మానాలు చేసుకుంటారు కానీ దానికి కట్టుబడి ఉండే వాళ్ళు ఎంతమంది అంటే మనకు తెలుసు లెక్క పెట్టచ్చు చేతుల పైన వేళ్ల ఎందుకంట అ పరిశుద్ధాత్మ నడిపింపు అందరిలో కార్యం జరిగిస్తేనే అంతే దానికి సమర్పణ కావాలి ప్రభు ఐ సరెండర్ టు యూ నేను దీనికి సమర్పించుకుంటున్నా నడిపించు వాడవు నా జీతం ఏది జరుగుతున్నది నా మేలికే మనం పాట పాడతాం అంతా నా మేలికే అంతా నా మేలికే అంతా నా మంచికి కాబట్టి సమర్పంతో వాక్యం చదువుతున్నప్పుడు మనకు ఆ రాజ్యం గురించినటువంటి వార్తలు వస్తూ ఉంటాయి తండ్రి చేత ఆశీర్వదించబడిన వారితే రాజ్యం వారిలో రాజ్యం ఎవరి సారీ సారీ పర్లోక రాజ్యం ఎవరిదండి నీతి నిమిత్తము హింసించబడుతున్న వారు నీతి అంటే ఏసు ప్రభువే నీతి సో ఏసు కొరకు ఎంతమంది నిందించబడుతున్నారో వీళ్ళందరిదే పరలోక రాజ్యం వీళ్ళందరిదే పరలోక రాజ్యం మతవార్త మనకు ఐదవ అధ్యయంలో ఆ ప్రసంగంలో చూస్తాం మనం పొంది బిడ్డలుగా బిడ్డలు వంటి వారు చిన్న బిడ్డలదే పరలో రాజ్యం కదా తండ్రి చేతి ఆశీర్వదించబడిన వారిదే పరలోక రాజ్యం అభ్యంతరంగా ఉన్నవి తీసివేసుకునే వారిదే పరలోక రాజ్యం వెనుక తట్టు చూడకుండా నాగిలి పైన చేయి వేసి ముందుకు వెళ్ళే వారిదే పరలోక రాజ్యం కొత్తగా జన్మిస్తేనే పరలోక రాజ్యం ప్రభు నిమిత్తం శ్రమలు అనుభవించిన వారికే వారికే మనం ఇది అప్పసుల కారులు చూస్తాం పర్లోక రాజ్యం ఎవరిని పర్లోక రాజ్యం అంటే ఇంత మందిది అనమాట మరి ఆయన రాజ్యం ఏది ఎక్కడుంది దొంగకైతే శిలువపైనే కనబడింది ఆయన రాజ్యం రాజ్యంలో నువ్వు రాజ్యంతో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో అన్నాడు శిలువ వాడికి అంత గొప్ప దర్శనం కలిగింది మరి నిజంగా ఆయన రాజ్యం అంటే మనకు నిర్గమా కాండంలో పంతొమ్మిదవ అధ్యాయము చూడండి ఒకసారి నిర్గమాకాండము పంతొమ్మిదవ అధ్యాయము ఆరవ వచనంలో చూద్దాం సమస్త భూమియు నాదే చూడండి నిర్గమా కాండము పంతొమ్మిదవ అధ్యాయము ఆరవ వచనంలో సమస్త భూమి నావే కదా మీరు నాకు యాజక రూపమైన రాజ్యముగాను పరిశుద్ధమైన జనముగాను ఉందిరు అని చెప్పుము అని చెప్తున్నాడు అక్కడ మీరే నా రాజ్యం ఆ సమస్త భూమి మీద భూమి నాది కాబట్టి భూమి మీద మీరు నాకు యాజక రూపమైన రాజ్యము మనమే రాజురము యాజకులమని మనం చూస్తున్న తర్వాత నూతన నిబంధనలో కూడా మనమే రాజుము యాజకులము కాబట్టి ఆయన రాజ్యంలోనికి ఆయన రాజ్యంలోనికి మనము వెళ్ళగలుగుతున్నాము వెళ్ళగలుగుతున్నాము కారణం ఏంటంట దేవుడు అంత అభయం ఇచ్చిండు మీరు నా యాజకులు నా రాజ్యం మీదే కదా నా రాజ్యం మీదే అని మళ్ళీ మనకు యోహాన్సు వార్తలో కూడా కనబడుతుంది నా రాజ్యము పర సంబంధమైనది అంటాడు నా రాజ్యము పర అంటాడు తర్వాత రోమ పత్రికలో ఆ అధ్యాయము పదిహేడవ వచ్చిన ఇంకొక మాట ఉంది ఏంటంటారు నీతియు దేవుని రాజ్యమును భోజనమును పానమును కాదు కానీ నీతియు సమాధానమును పరిశుద్ధాత్మ ఎందలి ఆనందమే ఇది ఎక్కడుంటే నీతి ఎక్కడుంటే సమాధానం ఎక్కడుంటే ఆనందం ఎక్కడుంటే అది కూడా ఎక్కడ పరిశుద్ధాత్మలో ఆనందించుట ఇది ఎక్కడుంటే అక్కడ రాజ్యం అక్కడే దేవుని రాజ్యం కాబట్టి మతేసు వార్తలో మనకు ఇరవై అధ్యాయము నలభై ఇరవై అధ్యాయము చూడండి సార్ మతేశ్వార్త ఇరవై ఒక్కట అధ్యాయము నలభై వచనంలో అనుకుంటా సార్ చూడండి కాబట్టి దేవుని రాజ్యము మీ యొద్ధ నుండి తొలగింపబడి దాని ఫలం ఇచ్చు జనులకు ఇయ్యబడును అని మీతో చెప్పచ్చున్నాను అంటాడు అక్కడ ఏసు ప్రభువు శాస్త్రులతో పసిలతో ఇస్రాయేలీలతో యూదులతో దేవుని రాజ్యము మీ యొద్ధ నుండి తొలగించబడింది అందుకే ఇస్రాయేలీలకు దేవుని రాజ్యం లేదు అన్యులకు ఇవ్వబడింది అది మనకు ఆధిక్యత దేవుడి ఇవ్వగలిగిండు ఆ రోజు వారు ఆయనను రిజెక్ట్ చేస్తే ఆ ఆఫర్ మనకు వచ్చిందనమాట వాళ్ళు రాజ్యం అనే ఆఫర్ కదా ఈ గొప్ప ఆధిక్యత పొందడానికి మనం ఏం చేస్తున్నామంటే మనం ఏమీ చేయలేదు ఆయన కృప కేవలం ఆయన కృపను బట్టి వాళ్ళకి బుద్ధి చెప్పటానికి మనకు రక్షణ ఇచ్చిండు మనకు పర్లోక రాజ్య నిశ్చయితని ఇచ్చిండు కాబట్టి జనులకు ఇయ్యబాడు మీతో చెప్పుొచ్చున్నానని చెప్పి ఒక కఠినమైన మాట చెప్తున్నాడు ఆయన ఎందుకంటే ఆ పర్లోక రాజ్యంలోనికి చేరాలి అంటే ఇవన్నీ జరగాలంట ఆయన రాజ్యంలో ఏముంటుంది అసలు పర్లోక రాజ్యం పర్లోక రాజ్యం అంటే అక్కడ ఉపమానం ఉంటుంది అక్కడ మనకు ఒక పెండ్లి విందు అనేది నిజానికి విందులు అన్నాలు కూరలు ఏం ఉండవు అక్కడ కదా ఆనందమే కేవలం ఆనందము ఆరాధన స్థుతి ఉంటది అక్కడ అంతము ఉండదు ఇట్ ఈజ్ ఎన్లెస్ వాళ్ళు రాజ్యము అక్కడ కేవలం భక్తులు పరిశుద్ధులే ఉంటారు అది కూడా మన పూర్వీకులు కూడా ప్రభువుని నమ్మి ప్రభువుల నిద్రించిన వారందరూ కూడా అక్కడ ఉంటారు జీవవృక్ష ఫలములు ఉంటాయి అది మనము ఆదాము అవ మిస్ చేసుకున్న ఫ్రూట్స్ అనమాట జీవవృక్ష ఫలము అదే యేసు ప్రభు అక్కడ ఆయన ఉంటాడు జీవవృక్ష ఫలం చెట్టును అక్కడ మంచుకోగలం కదా అదెంత గొప్పగా నన్ను జ్ఞాపకం చేసుకో అని అన్నప్పుడు దొంగకు దేవుడు అసలు ఎవరిని జ్ఞాపకం చేసుకుంటాడు దొంగని ఎందుకు జ్ఞాపం చేసుకున్నాడు అంటే అసలు ఆయన ఎందుకు ఆయన జ్ఞాపకం చేసుకోవడానికి మనకున్న అర్హతలు ఏంటి అని ఒకసారి జ్ఞాపం చేస్తే యథార్థ హృదయంతో ప్రార్థన చేసే వారిని ఆయన జ్ఞాపకం చేసుకుంటాడు ఈ మాట మనకు రెండవ రాజుల గ్రంథము మీరు ఈ కొటేషన్స్ తర్వాత తీరిగ్గా రెఫరెన్స్ చూసుకోవాలి రెండవ నేను జస్ట్ బ్రీఫ్ గా టైం అయిపోతుంది కాబట్టి బ్రీఫ్ గా చెప్తున్నా రెండవ రాజుల గ్రంథము ఇరవై అధ్యాయంలో మూడవ వచనంలో ఉంటుంది మాట యథార్థ హృదయంతో ప్రార్థన చేసే వారిని ఆయన జ్ఞాపకం చేసుకుంటాడు నైవేద్యములను అనగా ప్రభువును హృదయములో సమర్పించే వారిని దేవుణ్ణే మన హృదయంలో మన ప్రార్థనల ద్వారా మన నైవేద్యంగా ఆయన అంగీకరించిన వారికి ఆయన జ్ఞాపకం చేసుకుంటాడు నీతిమంతులను ఆయన జ్ఞాపం చేసుకుంటాడు కనుక నీతి క్రియలు కలిగి జీవించాలి అంటాడు మనకు దావీ కీర్తనకారుడు ఆ పదకొండవ వచనం నూట పన్నెండవ వచనంలో ఆరో అధ్యాయము ఆరవ వచనంలో కీర్తనలు నూట పన్నెండు ఆరులో నీతి మంతులు ఆయన జ్ఞాపకం చేసుకుంటాడు కనుక నీతి క్రియలను కలిగి జీవించమంటాడు భక్తులు యొక్క బాధలను ఆయన జ్ఞాపకం చేసుకుంటారు మనం అనుకుంటాం కదా మన ప్రార్థనలు వింటున్నాడా జవాబులు వస్తున్నాయా అంటే వింటున్నాడు కాబట్టి ఆయన చిత్తం ఏమయ్యున్నదో అది మాత్రమే జరిగిస్తాడు కాబట్టి భక్తుల ప్రార్థనలు మా మొరలు బాధలని జ్ఞాపకం చేసుకుంటున్నాడు మనకి నూట కీర్తనలో అనిపిస్తుంది మొదటి అధ్యాయ పశ్చాత్ పశ్చాత్తాపం పొందే వారిని జ్ఞాపం చేసుకుంటాడు విశ్వాసం గలవారి సంతానమును విశ్వాసం గలవారి సంతానమును ఆయన జ్ఞాపకం చేసుకున్నాం మనం మనమే మాదు మన మన బిడ్డలను కూడా మన తరతరంలను కూడా విశ్వాసంతో ముందుకు నడిపిస్తాం మన కుటుంబాలని వాళ్ళందరినీ కూడా దేవుడి జ్ఞాపకం దేవుని వారిని ఆయన జ్ఞాపకం చేసుకుంటాడు ప్రభుకి మొరపెట్టుకుంటే నువ్వు విగ్రహాలకు వేరే వాళ్లకు మందికి డాక్టర్లకు లాయర్లకు మొరపెట్టుకుంటే కాదు జీవము దేవునికి మొరపెట్టుకున్న వారికి ఆయన జ్ఞాపకం చేసుకుంటాడు ప్రభు కొరకు ప్రతిష్ఠించే వారిని ఎవరైతే దేవుడి కొరకు సిన్సియర్ గా డెడికేట్ చేసుకుంటారు కదా మనం చాలా సార్లు పిల్లలు పుట్టగానే వారిని దేవుడికి సమర్పించుకుంటాం సేవకు సమర్పించుకుంటాం ఇలాంటి వాళ్ళని ఖచ్చితంగా దేవుడికి జ్ఞాపం చేసుకుంటాడు ఎందుకంట సమర్పించబడిన పిల్లలు నాజీ చేయబడిన వారు కాబట్టి వారిని ఆయన తన కంటి కాపాడుకుంటాడు కాకపోతే సంసోను లాంటి పిచ్చి చేస్తే మాత్రము త్యజిస్తాడు అయినా సరే ప్రేమ దేవుడు లాస్ట్ లో ఆయన తన ఆత్మను కుమ్మరిస్తాడు కదా సంసంలో కనికరిస్తాడు దేవుడు ఎందుకంటే ఆయన కనికర పూర్ణుడు కాబట్టి దేవుడిని వదిలేసి దూరంగా వెళ్ళిపోయినా కూడా ఆ మరణ ఘడియలలో కళ్ళు పోయి కదా ఆత్మవేషమైనప్పుడు దేవుడు ఒక్కసారి నా బలము నాకు ఈ ప్రభావాన్ని గోజాడిండు అది దేవుడికి నచ్చింది అందుకే తిరిగి తనకు తనను జ్ఞాపకం చేసుకున్నాడు జ్ఞాపకం చేసుకున్నాడు అందుకనే నన్ను జ్ఞాపకం చేసుకోను అని వాళ్ళు చాలా మంది మనకి బైబిల్లో ఇర్మియా జ్ఞాపకం చేసుకోమని ఏడ్చిండు నన్ను జ్ఞాపకం చేసుకో అని వేడుకున్నాడు ఎందుకంట ఆయన శ్రమలు హింసలు ఎన్నిట్నో పొందుకున్నాడు ఆయన ప్రవక్తగా ఆయన ఆ రోజుల్లో బాబులోనికి చెరగొని పోతున్నప్పుడు చెరగొనిపోయి వచ్చినప్పుడు ఇలాంటి సందర్భాల్లో శ్రమలు చాలా హింసలు పొందింది ఆయన జ్ఞాపకం చేసుకో అని వేడుకున్నాడంట సంసోను నన్ను జ్ఞాపకం చేసుకో అని వేడుకున్నాడు హిజ్కియా జ్ఞాపకం చేసుకో అని వేడుకున్నాడు కదా మరణకరమైన రోగంతో పడి ఉన్నప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో అంటే దేవుడికి కనుకరించి పదిహేను సంవత్సరాల ఆయుష్నిచ్చిన వాడు స్వస్థత కొరకు జ్ఞాపం చేసుకో ఆయుష్ కాలం కొరకు జ్ఞాపకం హిజ్కియా ప్రార్థించిండు సిరివల దొంగను మనం చూస్తున్నాం ఇప్పుడు ఆయన నన్ను జ్ఞాపకం చేసుకోండి ఎందుకంట ఆయన రాజ్యంలో ఉండుటకు ఆ రక్షణ కొరకు వాడు తాపత్ర అయిబండి వాడిలో ఆ ఉత్సాహము అది ఏంటంటే నేను దేవుడితో ఉండాలి ఇంకంతే నో వే కదా నో వే నాకు తెలిసిపోయింది ఇప్పుడు ఈయన రాజు అని ఈయననే రా ఈయన రాజ్యం ఉందని చెప్పేసి అంత ఖచ్చితంగా దేవుడితో మాట్లాడిండు మనం నేహమి కూడా చూస్తాం కదా నన్ను జ్ఞాపకం చేసుకో ప్రభు వేడుకున్నాడు ఎందుకు దేవుని మందిరము ఆ మందిరము కొరకును దాని పని కొరకు పంపు ప్రభా జనాలను పంపు దూతలను పంపు వీళ్ళందరిని పంపితే నీ కార్యం జరుగుతుంది అని చెప్పి కాబట్టి మనము ప్రభువుని వేడుకోవాలా జ్ఞాపకం ప్రతి క్షణము ప్రతి నిమిషము మనము ఆయనను వేడుకుంటూనే ఉండాల జ్ఞాపకం ఎందుకంటే ఆయనకు అన్ని తెలుసు అని మనకు కూడా తెలుసు కదా మనకి ఏం అవసరం అది అన్ని తెలుసు అనేది మనకు కూడా తెలుసు కానీ మన నోటి నుంచి చెప్పేదాకా ఆయన చూస్తూ ఉంటాడు ప్రభు ఆ దొంగ దేని నుంచి రక్షించాడు ఇప్పుడు కదా ప్రభువుని ఆ దొంగని దేని నుంచి రక్షించిండే వాడికి నిశ్చయిత ఇచ్చింది కదా రాజ్యంలోకి వస్తావన్నాడు కదా నువ్వు నాకు ఖచ్చితంగా నా దేశ పరదేశంలో ఉంటావి నాతో పాటు అని కదా ఎందుకంటే వాడిని నాశనం నుంచి రక్షించిండు పాపం నుంచి రక్షించిండు ఉగ్రత నుంచి రక్షించిండు రెండవ మరణం పొందకుండా రక్షించిండు అగ్ని గంధకముల నరకము నుంచి రక్షించిండు మరణం లేదు ఆయనకి ఇప్పుడు స్థలంలో నుంచి ఆయన రక్షించబడేడు ఇప్పుడు మనకు కూడా అంతే దేవుడు ఎందుకు రక్షిస్తున్నాడు అంటే నుంచి తప్పిస్తున్నాడు రక్షిస్తున్నాడు రక్షణ ఎలా పొందాలి ఇప్పుడు మనం ఇప్పుడు ప్రతి ఒక్కరికి మనం చెప్పాల్సిన మాట ఇది ఎందుకంటే మనం రక్షించబడ్డాం కాబట్టి ఇప్పుడు రక్షణ అంటే ఏంటి అనేది చాలా మంది తెలియట్లేదు కాబట్టి ఇది ఒక పదార్థము అన్నట్టయితే చూపించగలం కదా ఒక బాలు ఒక ఫ్లవరు ఒక ట్రీ అంటే చూపించగలం రక్షణ అనేది అది కంటి కనబడినది కదా అది మనసులో జరిగే ఒక క్రియ మరి దీన్ని చూపించాలి అంటే చాలా కష్టం ఎందుకంటే మనం చదువురాని వారికి మొరటోళ్ళకి బీదలకి చెప్పాలి అంటే అది కొంచెం మన నుంచి చాలా ఎక్స్పెక్ట్ చేస్తారన్నమాట వాళ్ళు రక్షణ చూపించాలి అంటే ప్రభువు కృప ద్వారానే రక్షణ అనేది మనం వాక్యం ద్వారా మాట్లాడుతున్నాం ప్రభుని నమ్మడం ద్వారా రక్షణ అనేది మనకు రోమ పత్రికలో వస్తుంది ఏసు ప్రభు నమ్మితేనే రక్షించబడతావని ప్రభు కృప ద్వారా రక్షణ అనేది మనకు ఎఫ్ఎస్సీ పత్రికలో కనబడుతుంది రెండవ అధ్యాయం ఎనిమిదవ వచనం దేవుని వైపు చూడడం ద్వారా మనకు రక్షణ యషయ గ్రంథము నలభై ఐదవ అధ్యాయము ఇరవై రెండవ వచనం నోటితో ఏసు దేవుడని ఒప్పుకోవడం ద్వారా కూడా రక్షించబడతారు అని రోమపత్రిక పదవ అధ్యాయం చెప్తుంది పదమూడవ వచనం దేవుడు ఎందు విశ్వాసం ఉంచడం ద్వారా ప్రభువును విధేయత చూపడం ద్వారా హెబ్రిపత్రికలు చెప్తాడు మాట హెబ్రిపత్రిక ఐదవ అధ్యామో పదవ వచనంలో ప్రభుకు విధేత చూపడం ద్వారానే నువ్వు రక్షించబడతావు ప్రభువును అందు నమ్మిక ఉంచడం ద్వారా అంటాడు మామూలుగా దావి కీర్తన దేవుని ఎందు భయ భక్తులు ఉండడం ద్వారా రక్షించబడతావు కీర్తనలు పది ముప్పై నాలుగవ ధ్యానం ఇవన్నీ గమనిస్తున్నప్పుడు మనం ఏం చేయాలంట ఆయన పరిచర్య ప్రార్థనతోనే ప్రారంభించిండు కాబట్టి ప్రార్థన ముగించిండు కాబట్టి ఆ దేవదేవుడిని ఆ గొప్ప దేవుణ్ణి ఆ అదృశ్య రూపీ అయిన దేవుణ్ణి మనం ఈరోజు కొలుస్తున్నాము అంత గొప్ప దేవుడిలో మనము ఆశ్చర్య కార్యములను జరిగిస్తున్న దేవుని మన పట్ల ఎన్నో ఉద్దేశం కలిగిన దేవుణ్ణి మనము ఈరోజు రాత్రి ఖచ్చితంగా జ్ఞాపకం చేసుకో ప్రభవ నన్ను జ్ఞాపకం చేసుకో ప్రభు దేవుని మనము అడగాల ఎందుకంట ఆయన కార్యంలో ఆయన కార్యములు మానవ జ్ఞానానికి మించినవి మానవ తలంపులకు మించినవి కాబట్టే మనము ఆయన అడగాల ఆయన ప్రత్యక్షత కొరకు ప్రార్థన చేయాలా దేవుడు ఈ కార్యంలో మన జీతంలో జరిగించాలని ఆ నిశ్చేత దొంగకు ఏ విధంగా అయితే అదే నిశ్చయిత మన ప్రభు పాదంలో ఎంత పొందుకోవాలా ప్రభ నీకు పాదంలో ఎంత నడుస్తున్నాను ప్రభ కార్యం జరిగించని మనం చిన్న ప్రార్థన చేసుకుందాం కృపామయుడవు పరిశుద్ధుడవు నిజదేవుడవు దేవుడవు రాజులకు రాజువైన ఏసయ్య ప్రభువులకు ప్రభువు నీ రాజ్యంలో మమ్మల్ని చేర్చుకున్నట్టుకు జ్ఞాపకం చేసుకొని ఆయన మా టీంలో ఏ కుటుంబము కూడా విడవబడడానికి వీలు లేదు ప్రతి ఒక్క బిడ్డ నీ సన్నిల చేరల నీ రాకడుల మేమందరం నేను ఎదుర్కొన్నట్టుకు ప్రభ నా తండ్రి మాకు ఆ అతని ప్రభ మహిమ శరీరంను దయచేయండి మా యొక్క పనులు మా యొక్క పాపములు అన్నింటినీ క్షమించండి నీ సన్నిధిలో ప్రభ మీకు నిజంగా మోర పెట్టుకున్నటకు ఆ రెండవ దొంగలో కలిగిన ప్రతి మార్పు మాలు కూడా కలుగునకు సహాయం చేయమని ఈ వాక్యం ద్వారా ప్రతి ఒక్క బిడ్డతో మీరు మాట్లాడమని మీ యొక్క కార్యంలో ఆశ్చర్య కార్యములను వివరించటకు ప్రభ జ్ఞానంను దయచేయమని ఏసయ శక్తి కలిగిన నామంలో అడిగి ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి ఆమ్మెన్ థ్యాంక్ యూ బ్రదర్లా థ్యాంక్ యూ అక్క ప్రైజ్ రాడ్ వందనాలక్కమానికి మహిమ కలిగిన కాక ప్రార్థనా అంశాలు ఉన్నా అవి ప్రార్థిద్దాము నవీన్ నవీన్ బ్రదర్ అని ఒక మైండ్ సెట్ కరెక్ట్ గా ఉండాలా చెడు వేసనాల నుంచి విడుదలలోకి రావాలని క్యాథరిన్ సిస్టర్ ప్రైజ్ రాడ్ సిస్టర్ ప్రైజ్ రాడ్ అలా నవీన్ బ్రదర్ ఆయనకు మైండ్ సెట్ సరిగ్గా లేదు ఇంకోటి ఆయన మైండ్ సెట్ సరిగ్గా కావాలా అలా కుటుంబం మొత్తం రక్షణలోకి రావాలి అలాగే అర్చిత సిస్టరు బ్రెయిన్ క్లాటు బ్రెయిన్ సరిగా పనిచేయాలా మంచి ఆరోగ్యం ఉండాలి దేవుడు స్వస్థపరచాలి రక్షణలోకి నడిపించాలి ఈ అర్చిత సిస్టరు ఈ నవీన్ గురించి ప్రార్థించండి సిస్టర్ స్తోత్రంలో పరిశుద్ర ఎస్ఐ జీవంగల ప్రభానికి వందన స్తోత్రంలో ఆయన ఈ రాత్రి కాలం ఇచ్చిన వాక్యం పటిణీకి వందన స్తోత్రంలో అయినా మమ్మల్ని దగ్న బలపర్చ ప్రభా ఎస్ ప్రభానికి వందన స్తోత్రంలో చెల్లిస్తున్నాం నాయన ఇంకా మేము బలమైన సేవ చేయాలా దేవా ఇంకా అనేక విషయాలు తెలుసుకొని దేవాన్ని రాకడతి తరులతి పరప మేము సిద్ధపడాలా మంది సిద్ధంగా తయారు చేయలేదేవా అనే శక్తిని మాకు దయచేసి ఈ పరిశుద్ధ ఆత్మ దయచేయండి దేవా ముఖ్యంగా ఏసుకు నవీన్ బ్రదర్ విషయంలో ప్రార్థించిన దేవా ఏసుక సిన బిడ ముట్టడి తాకండి స్వచ్ఛత దయచేయండి మంచి ఆర్గం దయచేయండి దేవా అప్పటి కేసుకృష్ణనామూలతో ఎక్కడైతే యసు ప్రభ స్వస్థత కలిగల దేవా మీరే సహాయం చేయండి ఎక్కడైతే బలహీనమై నడప్రభ అక్కడ సంపూర్ణంగా స్వస్థత దయచేయండి ఆ బ్రెయిన్ తాకండి సంపూర్ణంగా విడుదల దయచేయండి సైతనటాన్ని కొట్టివేయండి దేవానికి కేస్తోత్రంలో చెల్లిసినాం గొప్ప అద్భుతం జరిగించండి దేవ కుటుంబం రక్షణ పొందాలా మీరే సహాయం చేయండి సైతనాటకాలను తొలగించండి బంధకాల కట్టలను విరగొట్టండి ఆ కుటుంబం దయ్యాలని కాలిపోను కాక సంపూర్ణంగా విడుదల దయచేసి రక్షించుకొని రాకటితో తపరచుకోండి మరి రక్షిత విషయంలో ప్రార్థిస్తున్న దేవా అప్పుడ కేశ కృష్ణను సంపూర్ణంగా స్వస్థత దయచేయండి దేవా ఎక్కడ పరిస్థితి బాధపడుతుందేవా అప్పుడే సంపూర్ణంగా స్వస్థ విడుదల పొందాల దేవా లేచుట శక్తి దయచేయండి నీ పశుద్ధా దయచేయండి తండ్రి నీకు వందన దేవా కుటుంబానికి విడుదల కాలుగా చేస్తున్నదేవా మీరే సహాయం చేయండిదేవా నువ్వు విడుదల చేసే దేవడో ప్రభావ ఆ కుటుంబకుండా బంధకాలకు అట్లా విరగొట్టండి దేవా సంపూర్ణంగా స్వస్థత దయచేయండి కుటుంబంతో రక్షిపబడాల దేవా నిన్ను ఒప్పుకునే శక్తి ఆ కుటుంబానికి దయచేయండి దేవానికి వందన అప్పుడకు తోడే నడిపించి విజయాన్ని మీరు ఆ కుటుంబాలు రెండు కుటుంబాలు ఎక్కడికి తపచుకొని పతొక్క సాక్షి బిడిగా నిలబెట్టుకోవాలి ప్రైజులాడ్ నేను ప్రార్థిస్తాను స్తోత్రములు ప్రేమ గల తండ్రి పరిశుద్ధమైన ఏసు ప్రభువా నాయన మీ పరిశుద్ధ ఘనమైన నామానికి స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాం నాయన సాయంకాల సమయంలో మీరు వాక్యం మాట్లాడిన దేవా మా హృదయాలను శుద్ధీకరించండి ప్రభు మీ వాక్యమును మా హృదయాల్లో భద్రపరుచుకుని నాయన ఆ ప్రకారంగా మేము నడుచుకునే భాగ్యాన్ని మాకు అనుగ్రహించినందుకు కృతజ్ఞతలు అర్పిస్తుంటున్నాం నాయన అలాగే తండ్రి మరి ప్రార్థన రిక్వెస్ట్ గా అడుగుతున్నాం నాయన సుందరరావు బ్రదర్ ముట్టండి తాకండి స్వస్థ పర్సండి మంచి ఆరోగ్యం దయచేయండి ప్రభు కుటుంబంలో శాంతి సమాధానం నెమ్మది దయచేయండి ప్రభు సంపూర్ణ స్వస్థత అనుగ్రహించమని ప్రార్థిస్తుంటున్నాం నాయన రక్షణ నా తండ్రి అతనికి దయచేయమని ప్రార్థిస్తుంటున్నాం ఎలిషమ్మ గురించి కంటి విషయంలో మీరు చేసిన సహాయాన్ని కృతజ్ఞతలు అర్పిస్తుంటున్నాం ప్రభా ఆ కుటుంబాన్ని అతన్ని మీరు సర్వసత్యంలోకి నడిపించండి రక్షించకుండా ఏ శ్రీస్తు నామంలో సాక్షులుగా ఇలబెట్టుకోండి ప్రభా స్తోత్రం అలాగే రేణుకా సిస్టర్ విషయంలో ప్రార్థిస్తుంటున్నాం ఆయన మరి సిస్టర్ను ముట్టండి తాకండి స్వస్థపరచండి తల ముదురుకొని అరికాల వరకు స్వస్థత కలగజేయమని ప్రార్థిస్తుంటాం సిస్టర్స్ బ్రదర్స్ మంచి సేవలు వాడుకొని ప్రభావ గొప్ప సేవకులుగా నా తండ్రి మీ సాఫీ వీయలు అలాగే యాదగిరి బ్రదర్ విషయంలో ప్రార్థిస్తుంటాం నాయన అలా కుటుంబంలోన తండ్రి ప్రతి ఒక్కరికి రక్షణ కలుగును కానీ ప్రార్థిస్తుంటాం అతని ముట్టండి తాకండి స్వస్థపరచండి అతనికి ఉన్న వ్యసనాలు వేసిన తొలగించండి అతని గాయాలు కట్టి ప్రభు స్వస్థత కలగజేయమని ప్రార్థిస్తుంటున్నాం నాయన అలాంటి స్థితులు ఎంతమంది ఉన్నా ప్రభా ముట్టి తాకి స్వస్థత కలుగజేసి నాయన మీ రక్షణ భాగ్యం అందరికీ అనుగ్రహించమని ప్రభా ఇక్కడ కుడి మాకు అయినా మీ కృప మీ సన్నిధి మీ కాపదలలో మమ్మల్ని భద్రపరిచినందుకు స్తోత్రమునైనా మమ్మల్ని జ్ఞాపకం చేసుకొని మీ కృపలో నాయన మీ సాక్షులుగా ఎలబెట్టుకోమని కృతజ్ఞత స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తూ యేసు క్రీస్తునం పేరిట అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి ఆ మీన్ వందనాలు పరిశుద్ధరావు బ్రదర్ ప్రైజ్ల మన ప్రభు క్రీస్తు కృప కనికరము ప్రేమ సమాధానం నడిపింపు చేరచిన మనందరికీ లోకంలోనిస్తక పరిశుద్ధులకు సదాకాలం తోడండి నడిపించింది ఆ మీన్ అందరికీ ప్రైజులట్